ప్రార్థన చేసాం స్తోత్రం ప్రభా పరిశుద్ధిరా గొప్ప దేవ సర్వశక్తిమంతుడా నీకు అన్నాలేసయ్య అబ్రహాం ఇసాఫ్ యాకబుల గొప్ప దేవ నీడు నిరంతరం ఏకరీతికున్న దేవ మహాగణ మహోన్నతుడ సర్వాధికారి సకల యుగములలో రాజైన దేవ పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ర నీకే స్థుతులు స్తోత్రమైన ఈ దినవంత ప్రభావ మీ సాయంత్రం నడిపించినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా మీకు దినం ఎంతో మంది చూడలేకపోయిన ప్రభావ మమ్మల్ని సజీరుగా పెట్టుకున్నారనైనా నీకు అన్నాలేసయ్య దేవాత ప్రతి దశలో ప్రతి పనిలో ప్రభావ మీరు మాకు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలం అనుగరించినట్టు తండి నీకు వందాలని సీకే కృతజ్ఞత ఆసక్తులు అర్పించుకుంటామైన దశలో మీరు మాకు దన్నిటి నుంచి మార్గం సరళం చేసి మమ్మల్ని ఎంతగానో బలపరిచినట్టు నీకు వందాలు చెల్లిస్తున్నాం నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభావ ఇక మధ్యకాల సమయంలో ప్రభావ నీ సన్ని కోసం మీరు మాతో మాట్లాడండి ప్రభావ మీకు నూతనమైన పశుధాత్మ అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించండి వాక్యం లేని మా ఆత్మీయతలు ఇప్పని ప్రభావ ఆటల ద్వారా మైంపొందని వాక్యంధ్ర మాట్లాడండి పరిశుధాత్మకార్యం జరిగించండి ఈ ఆరది అంట్లో ప్రభా మీరే ఆధిపత్యాన్ని అర్పించి మీ నామాన్ని మైమి తెచ్చుకోమని ఏసుక్రీస్త పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ బ్రదర్ నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతముల్ నాకు స్వరము ఉన్నంత పాడలేదు ప్రభు గీతముల్ స్వరమంతా పోయాక స్వరమంతా పోయాక పాడాలని ఉంది ప్రభు గీతముల్ పాడాలని ఉంది ప్రభు గీతములు వినిపించు kekanaku oka kekanaku yesayya kekanaku oka kekanaku naku kanu drishtunntavaraku చదువలేదు ప్రభువాక్యము నాకు కను దృష్టున్నంత వరకు చదువలేదు ప్రభువాక్యము దృష్టంతా పోయాక దృష్టంతా పోయాక చదవాలని ఉంది ప్రభువాక్యము చదువాలని ఉంది ప్రభు వాక్యము వినిపించు చూన్నది కేక నాకు ఒక కేకనాకు నాకు కేకనాకు కేక నాకు ఒక కేక నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను బలమంతా పోయాక బలమంతా పోయాక చేయాలని ఉంది ప్రభు సేవను చేయాలని ఉంది ప్రభు సేవను వినిపించు చూన్నది కేకనాకు ఒక కేకనాకు ఎసయ్యా కేకనాకు ఒక కేకనాకు నేను రోగిని పడి ఉండినప్పుడు పిలువలేదు ఈ మనుషులు నేను రోగినై పడి ఉండినప్పుడు పిలువలేదు ఈ మనుషులు పిలువగనే నన్ను చేరా విలువగనే నన్ను చేరా ఆదరించాడు ఆయుసుడు ఆదరించాడు ఆయుసుడు వినిపించు చూడది కేక కేకనాకు ఒక కేకనాకు నాకు కేకనాకు ఒక కేక ప్రభు ఆయన ఏసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా శుభవందనములు ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఇచ్చిన ఈ అవకాశం రవి కూడా నా హృదయపూర్వక వందనాలు అలాగే ఈ ఆరాధనలో పాలు దేవుని వాక్యం దేవుని స్వరం వింటున్న మీ అందరికీ ఆయన కృపా సమాధానము సదాకాలం మీకు తోడై గాక ఈ వాక్యం ప్రకటిస్తుంది కేవలం దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన మంతో ఎట్లా మనం జీవించాలా ఆయనని ఎట్లా పోలి నడుచుకోవాలా మనం ఏ రీతిగా ఉండాలా అనేది దేవుడే ఆయన మనకి మాట్లాడతాడు కాబట్టి ఇది కేవలం ఆయన మాట్లాడే స్వరమే ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరినో కించపరచాలని లేదా ఎవరినో బాధ పెట్టాలని ఎప్పుడు దేవుని వాక్యం అడ్డు పెట్టుకొని అలా చేయకూడదు ఎందుకంటే ఆయన స్వరం వినిపిస్తే అది ఆయనకే మహిమ రావాలా ఆయన సత్యమే ప్రకటించబడాల కాబట్టి ప్రభు ఇచ్చిన పిలుపును బట్టి ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకే మహిమ గనతా ప్రభావములు యుగయుగములు కలుగునుగాక చెవిగల్ల వాళ్ళు ఆత్మసంగములతో చెప్పు చున్న మాట వినుగాక పరిశుద్ధుడ మహోన్నతుడ జీవం కలిగిన దేవ ఏసయా వందనాలు ప్రభ తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభ తండ్రి గడిచిన కాలమంతా ప్రభ అనేక సోదల నుంచి అనేక కీడుల నుంచి మరణగండల నుంచి ప్రభ మీరు తప్పించి కాపాడి మమ్మల్ని రక్షించి ప్రభానాయనన్ యొక్క నూతన కృప ఇచ్చి దినం సజీవ లెక్కలో ఉంచుకొని నీ స్వరం వినే భాగ్యము ధన్యత ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభానాయన యొక్క వాక్యాన్ని ధ్యానించిపోతుండగా నీవే మాతో నీ మాట్లాడమని మా జీవితాలను ప్రభా మీరు మాకు చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మీన్ యోహాను రాసిన పత్రిక పదో అధ్యాయంలో పదకొండవ వచనం చదువుతున్నాను వ్యూహాను రాసిన పత్రిక పదో అధ్యాయము పదకొండవ వచనము నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును కాబట్టి ఇక్కడ గొర్రెలు అంటే మనమే కాబట్టి మన కాపరి ఎవరు మన ప్రభు మన ఏసయ్య కాబట్టి ఆయన గొర్రెల కొరకు కాపరి చూడండి కాపరి వేరు మంచి కాపరి అంట కాబట్టి మనమంతా గొర్రెలమే కాబట్టి నశించిపోతున్న మనకి ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించి ప్రతి ఒక్కరూ పాపంతో నిండిపోయి వీళ్ళంతా మరణించాల కానీ ఆయన మంచి కాపరి కాబట్టే తన ప్రాణాన్ని మన కొరకు పెట్టిండు ఎందుకు ఆయన ఈ లోకంలో ప్రతిదీ ఆయన ఎన్నో నిందలు భరించి సిలువ శ్రమను సహించి ఆయన దీర్ఘశాంతము గలిగి చూడండి సాత్వికముతో ఆయన ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించింది మనల్ అందరినీ కాబట్టి మన కాపరి మన ప్రభువే కాబట్టి ఆయననే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిండు కాబట్టి చూడండి పన్నెండో వచనంలో ఏముందంటే జీతగాడు గొర్రెల కాపరే గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవను తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును చూడండి మంచి కాపరి మన ప్రభు జీతగాడు గురించి పోలుస్తున్నాడు జీతగాడు అంటే స్వార్థంతో చూడండి స్వార్థంతోనూ ఏదో ఆశించి దురాశ కలిగి ఉన్నారు జీతగాళ్ళంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరిని దేవుడు కాపర్లుగానే పెట్టిండు ప్రతి సేవకు కాపరును పెట్టిండు అనేక గొర్రెలను ప్రతి ఒక్కరికి అప్పజెప్పిండ్రు నిజంగా ఈ లోకమంతా ఆయన సేవకులు జీతగల్లాగా ఉన్నారా మంచి కాపరలాగా ఉన్నారా జీతగాడి పనేది స్వార్థమే తని పని తను చూసుకుంటాడా గాని ఆ గొర్రెల మీద ప్రేమ ఉండదు ఆ గొర్రెలకు కావలసిన వాటిని ఆలోచించడు చెయ్యడు కాబట్టే ఈ దినం క్రైస్తవులంతా ఎట్లా ఉన్నారు సత్యం లేకుండా ఉన్నారు అందరూ జీతగల్లాగా ఉన్నారు స్వార్థంతో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ధనాపేక్షకు వరకు ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు క్రైస్తవుడు సేవకుడు అనే ముసుగు తగిలించుకొని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎట్లా ఉంటారు గొర్రెలకి కాపరి కాడు గనుక గొర్రెలు తనవి గొర్రెలను తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును కాబట్టి మనకు తెలుసు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు గొర్రె చర్మం వేసుకొని వస్తారు కానీ వాళ్ళంతా ఎట్లా ఉంటారు చూడ్డానికి గొర్రెలాగానే ఉంటారు కానీ అవి తోడేళ్ళు కాబట్టి ఈ తోడేళ్ళు అనేవి కాబట్టే ఈ దినం క్రైస్తవులంతా చెదిరిపోయి ఉన్నారు భిన్నమైన బోధలు భిన్నమైన ఆచారాలు పద్ధతులు భిన్నంగా జీవిస్తున్నారు సత్యమైన చెవి ఇవ్వట్లేదు కాబట్టి ఎందుకు అట్లా అయ్యారంటే వీళ్ళంతా ఉన్నారు ఆయన పిలిచిన పిలుపుని నిశ్చయం చేసుకొని ఆయన ఎట్లా మంచి కాపరిగా ఉన్నాలో అలా వీళ్ళెవరు లేరు కాబట్టి ఇవన్నీ చెదిరిపోయినాయంటే ఈ దినము ఈ లోకమంతా ఈ సృష్టి అంతా క్రైస్తవులంతా చెదిరిపోయి ఉన్నారు కాబట్టి మన ప్రభు మనకు ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే ఆయననే మంచి కాపరి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టింది మన ప్రభువే చూడండి ఆయన ప్రేమలో నిస్వార్థం ఉండదు ఆయన ప్రేమలో స్వార్థం ఉండదు నిస్వార్థమైన ప్రేమ కపటం లేని ప్రేమ మన ప్రభు ప్రేమ కాబట్టి ఆయన మనల్ని ప్రేమించిండగాని జీతగాడికి అది ఉండదు ఎందుకు వాడి పని వాడు చూసుకొని వెళ్ళిపోతాడు ఆ గొర్రెలకి కావలసిన మేత కానీ వాటిని సరిగా కాయడు వాడు ఎందుకు అయి వాడు జీతగాడు కాబట్టి వాడు వాటి నుంచి లబ్ధి పొందడం అంటే వాటిని అమ్మేస్తున్నాడు చూడండి వాడు ఓన్లీ ధనం కోసమే వాట్ని పెంచుడు తర్వాత క్రూరంగా వాటిని అమ్మేస్తున్నారు అట్లా ఉంటారు కానీ మన ప్రభు అయితే చూడండి ప్రాణాన్నే పెట్టిండు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించిండు కాబట్టి కాబట్టి తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును కాబట్టి ఈ తోడేళ్లే కదా ఈ అబద్ధ బోధకులు వీళ్ళంతా కాబట్టి ఈ దినమంతా క్రైస్తవులంతా చెదిరిపోయి ఉన్నారా లేరా ఎక్కడ సత్యం ప్రతి ఒక్కరిలో చూడండి ఎవరికి వాళ్ళే మేమే జ్ఞానులమని ఎవరికి వాళ్ళే మేమే బుద్ధిమంతులమని ఎవరికి వాళ్ళే మేమే సత్యాన్ని ప్రకటిస్తున్నామని ఎవరికి వాళ్ళే మేమే దేవుళ్ళో ముద్రించబడుతున్నామని ఎవరికి వాళ్ళే చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ క్రియలు నిజంగా ప్రభుకి దగ్గరగా ఉన్నాయా లేదా వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది చూడండి ఇట్లా ఎవరు పరిశీలించుకోవట్లా ఎవరికి వాళ్ళే మేమే జ్ఞానవంతులము కానీ ఆత్మలో వీళ్ళంతా చెదిరిపోయిన గుర్రెల్లాగా ఉన్నారు ఎందుకంటే భిన్నమైన బోధలను ఆశ్రయించి మన ప్రభుయం ఏం చెప్తుందంటే యోహను రాసిన పత్రిక పదో అధ్యాయం పదమూడో వచ్చినము జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును చూడండి మంచి కాపరేమో మన ప్రభు తన గొర్రెలకు ప్రాణం పెడితే ఈ జీతగాడు జీతగాడే కాబట్టి ఆ గొర్రెలను గురించి లక్ష్యము చేయలేదు ఆ గొర్రెలకు కావలసిన మేత గాని అంటే ఓ రీతిగా గొర్రెలంటే మనమే ఈ విశ్వాసులే కాపరి అంటే ఎవరు ఆ సేవకులు పాస్టర్లు ఈ లోకంలో దైవజనులు అని చెప్పుకునే వీళ్ళు వాళ్ళ మీద ఎక్కడా లక్ష్యం ఉంచినారు వాళ్ళకి లక్ష్యం ఉంచినారా వాళ్ళకి లక్ష్యం ఉంటే వాళ్ళకి కావలసిన ఆహారం ఇవ్వాలా కదా ఈ జీవమైన వాక్యమే కదా అనుదిన ఆహారము ఈ మాటలు ఈ సత్యం ఉంటేనే కదా అవి బలపడేది విశ్వాసంలో అభివృద్ధి కానీ ఇవి తోడేలుకు చిక్కి పారిపోయి వాళ్ళందరినీ ఈ లోకమంతా చూడండి జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ జీతగాల్లాగానే ఉన్నారు ఎవరు నిజంగా ప్రేమించట్లేదు సేవకుడనే ముసుకు తగిలించుకున్నారు చూడండి గొర్రె చర్మాలు కప్పుకొని వచ్చిండ్రు తోడేళ్ళ వీళ్ళంతా కాబట్టి నిజంగా గొర్రెల మీద వీటికి లక్ష్యం ఎక్కడ ఉంటది నిజమైన గొర్రె అయితే తాటి గొర్రెను చూసి జాలి పడతది ప్రేమ చూపిస్తది కని కనికరిస్తుంది కానీ ఇవి గొరెలు కాదు కదా తోడేళ్ళు కదా క్రూరమైన జీవులు కదా వాటి స్వభావం ఏంది చంపుకొంది కదా కాబట్టి ఇట్లా ఉన్నారనమాట గొర్రె చర్మమే జీతగాలు ఉన్నారు కానీ నిజమైన మంచి కాపరిలాగా లేరు మంచి కాపరి అయితే ప్రాణం పెడతాడు కాబట్టి ఒకవేళ వీళ్ళు కూడా మంచి కాపర్లు అయితే ఈ గొర్రెలకు కావాల్సినవన్నీ వీళ్ళు ఇస్తారు వాటి ప్రొటెక్షన్ చేసుకుంటారు వాటిని సరిగా మే చూడండి వాక్యాన్ని ప్రకటించి వాళ్ళని బలపరుస్తారు దేవునికి దగ్గర చేస్తారు ఎట్లా వాళ్ళ జీవితాలను ప్రభువుకు సమర్పించాలో చేస్తారు కానీ వీళ్ళు జీతగాళ్ళు కదా స్వార్థము ఆశించి వచ్చిన సేవకులు వీళ్ళంతా ధనాపేక్ష కలిగి దురాశ కలిగి చూడండి క్రైస్తవుడు అనే ముసుగు వేసుకొని ఇలా గొర్రె ప్రభు యొక్క నామం పట్టుకొని గొర్రె చర్మాలు కప్పుకొని కానీ వీళ్ళంతా నిజంగా గొర్రెలే కాదు తోడేలు కాబట్టి అవి జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను లక్ష్యము చేయక పారిపోవును యహోను రాసిన పత్రిక పదో అధ్యాయంలో పద్నాలుగో వచ్చినము నేను గొర్రెల మంచి కాపరిని చూడండి ఎందుకు మన ప్రభు చెప్తుండే మీరు జీతగాళ్ళ మీద గురి పెట్టొద్దు లక్ష్యము చేయొద్దు అందుకే క్రైస్తవులంతా పడిపోయి చూడండి ఎందుకు క్రైస్తవులంతా జీవం లేకుండా ఉన్నారంటే వీళ్ళంతా జీతగాళ్ళ మీద గురి పెట్టినారు యేసు ప్రభు మీద లక్ష్యం పెట్టలేదు ఎందుకు ఈ జీతగాళ్ళ మీద పెడితే ఇవి తోడేళ్ళు వచ్చి పారిపోయినాయి ఆ గొర్రెలను లక్ష్యం చేయలేదు కాబట్టి ఈ దినము చూడండి నువ్వు ఎవరి మీద లక్ష్యం పెడుతున్నావు మన ప్రభు చెప్తుంది నేనే మంచి కాపరిని చూడండి నువ్వు ఆయన మీదనే లక్ష్య పెట్టాలా జీతగాళ్ళ మీద కాదు చూడండి చర్చిల మీద కాదు పాస్టర్ల మీద కాదు వాళ్ళని ప్రేమించండి కానీ ప్రభుకి ఇచ్చిన విలువ వాళ్ళకి ఇవ్వద్దు వాళ్ళని వెంబడించొద్దు జీవం గల దేవుణ్ణి వెంబడించాల కానీ ఈ దినము అందరూ చూడండి ఈ పాస్టర్లకి వీళ్ళకి అట్రాక్ట్ అయిపోయి ఎవరు చెప్పినా నిజంగా దేవుడే వాళ్ళ ఎదుట చెప్పినా కూడా వినలేని గ్రుడ్డి వాళ్ళగా పరిసయలు సర్దుకాయలాగా అయిపోయినారు నిజంగా ప్రభువే వచ్చి చెప్పినా కూడా నమ్మలేని ఎందుకు వీళ్ళంతా జీతగాళ్ళ మీద లక్ష్యం వచ్చినారు కానీ ఈ జీతగాళ్ళు వీళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఎట్లయితే మనం చూస్తున్నాం కదా మొన్న న్యూస్ లో ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ ఆ ప్రెసిడెంట్ ఆ ప్రజలంతా విడిచిపెట్టేసి తనకు స్వార్థం చూసుకొని తను వెళ్ళిపోతే వాళ్ళంతా ఎట్లయిపోయినారు మన పరిస్థితి కూడా అంతే ప్రభు వస్తే నువ్వు ఎవరిని లక్ష్య పెట్టినావో ఎవరిని ఆశ్రయించినావో ఈ రోజు ఎవరు నమ్ముకొని నువ్వు ఏదో బలంగా ఉన్నావో వాళ్ళంతా విడిచిపెడతారు ఎందుకు వాళ్ళు జీతగాలే వాళ్ళకి నీ మీద లక్ష్యం లేదు వాళ్ళు నీ గురించి ప్రేమ లేదు ప్రేమ గల్లది ఒక మన ప్రభువే ఆయన తప్ప నీకు ఎవరు ప్రేమించలేరు ఆయనలాగా నిన్ను ఎవరు కాపాడలేరు రక్షించలేరు ఎందుకంటే ఆయననే మంచి కాపరి కాబట్టి నువ్వు ఆయన మీద లక్ష్యం ఉంచాలా చూడండి తండ్రి నన్ను ఎలాగా ఎరుగును నేను తండ్రిని ఎలాగు ఎరుగుదును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను చూడండి మన ప్రభువే తండ్రి ఆయననే కుమారుడు ఆయననే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కుమారుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన తండ్రిని ఈయన చెప్తున్నాడు పోల్చి ఎందుకంటే ఆయన తండ్రి స్థానంలోకి వెళితే మనమంతా కుమారులమే చూడండి కాబట్టి ఆయన ఏం చెబుతున్నాడు అలాగనే నేను నా గొర్రెలను ఎరుగుదును కాబట్టి మన హృదయ అంతరంగాలు తెలిసిన దేవుడు చూడండి మనము మన హృదయ అంతరంగాలు తెలిసిన దేవుడు మనల్ని అందరినీ పరిశీలించే దేవుడు పరీక్షించే దేవుడు శోధించే దేవుడు కాబట్టి నువ్వు నిజంగా సత్యాన్ని ప్రకటిస్తున్నావా వేషధారకుల్లాగా నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నావా స్వార్థంతో వాక్యాన్ని ప్రకటిస్తున్నావా చూడండి ధనాపేక్ష కలిగే వాక్యాన్ని ప్రకటిస్తున్నావా ఈ దినం నువ్వు ఎట్లా ప్రకటిస్తున్నావు ఆయనకు తెలుసు ఆయన గొర్రెలను ఆయన ఎరుగుతాడు నువ్వు నిజంగానే నీతిగా నివసించి భయభక్తులు కలిగి విధేయత కలిగి ఆయన నీతి సువార్థని నువ్వు ధైర్యంగా ప్రకటిస్తే నువ్వు ఆయన గొర్రెవని ఆయన ఎరుగుతుడు కాబట్టి చూడండి నా గొర్రెలు నన్ను ఎరుగును ఆయన ఎట్లయితే ఆయన బిడ్డలు ఎరుగుతారో అన్న ప్రభు వీళ్ళ నా బిడ్డలని ఆయన ఎట్లయితే ఎరుగుతుండో నువ్వు నిజంగా ఆయన బిడ్డవైతే నువ్వు ఆయనను ఎరుగుతావని చెప్తున్నాడు ప్రభు చూడండి ఆయన నిన్ను ఎట్లా ఎరిగిండో నువ్వు నిజంగా దేవుణ్ణిలో అంటుకట్టపడ్డ అయితే నిజంగా నువ్వు సత్యంలోనే ఉంటే నువ్వు నిజంగా ఆయనలో నువ్వు ఉంటే ఆయనని నువ్వు ఎరుగుతూ అంట కాబట్టి ఆయన చూడండి నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను కాబట్టి చూడండి మన కొరకు ఆయన ఎంతగా సిలువ శ్రమను భారాన్ని మోసిండంటే ఆయన ప్రేమ మన చూడండి జగత్తి పునాది వేయబడ మనల్ని ప్రేమ చేతనే ఆయన ఏర్పరచుకున్నాడు చూడండి ఆయన ఎన్నో శ్రమలు అనుభవించండు ఎన్నో నిందలు భరించండు చూడండి ఆయన శిలువ శ్రమను కూడా సహించండు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించండు నువ్వు ఆయన గొర్రెవు కాబట్టి మనమంతా ఆయన గొర్రెలము కాబట్టి ఆయన ప్రాణం పెట్టిండు కాబట్టి ప్రాణం పెట్టినా నువ్వు ఎరగాలంటే చూడండి నువ్వు ఆయనలో ఉండాల నువ్వు ఆయన మీద లక్ష్యం ఉంచితేనే నీ కళ్ళకి స్వస్థత అన్నట్టు అప్పుడు చూడగలవు నువ్వు ప్రభుని ఆయనలో చూడకపోతే మనం ఎన్నటిగా చూడలేం కాబట్టి ఆయన నిన్ను ఎట్లా ఎరుగుతాడో ఆయన బిడ్డలని ను నిజంగా ఆయన కుమారు చూడండి తండ్రి బిడ్డలను ఎరుగుతాడంట నువ్వు నిజంగా కుమారుడివి ఆయనను పోలి నడుచుకునే బిడ్డవైతే నువ్వు కూడా ఆయనని ఎరుగుతు అంట కాబట్టి చూడండి ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలను అవి నా స్వరము విను అప్పటి మంద ఒక్కటియు గొరెల కాపరి ఒక్కడను అగును చూడండి ఈ దొడ్డివి కానివి వేరే దొడ్డిలంటే ఎందుకు మన ప్రభు చెప్పిండే ఈ సృష్టి ఆయన ఒక వాక్కులోనే ఏర్పడింది కాబట్టి ఈ సృష్టిలో ఉన్నది మొత్తం మీద అధికారం మన ప్రభుకే ఉంది కాబట్టి సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆయన స్వార్థని ప్రకటించమన్నాడు మనలందరినీ మనలందరినీ ఇప్పుడు మంచి కాపరిలాగా పెట్టిండు కానీ నువ్వు జీతగాళ్లాగా ఉన్నావా నిజంగా మంచి కాపర్లాగా ఉన్నావా నువ్వు మంచి కాపరవైతే నీ గొర్రెలను నువ్వు మంచిగా గాస్తావు అవి చెదిరిపోకుండా తప్పిపోకుండా ఎక్కడ క్రూర మృగాలు తోడేళ్ళు వాళ్ళకి చిక్కకుండా నీ గొరెలు నువ్వేం చేస్తావు కాపాడతావు ఎందుకు వాటి మీద నీకు ప్రేమ ఉంటది ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావు నీ గొర్రెల కోసం నువ్వు కూడా త్యాగం చేస్తావు నువ్వు జీతగాడిలాగా ఉంటే చూడండి ఏదో స్వార్థంతో వాక్యాన్ని ప్రకటించుకొని ఏదో ఆశించుకొని నీ సొంత ప్రయోజనాల కోసం ను వాక్యాన్ని ప్రకటిస్తావు నీ కాలాన్ని ను కప్పిపుచ్చుకొని నువ్వు ముందుకు వెళ్ళిపోతావు నిజంగా నీ గొర్రెల మీద ప్రేమ లేదు కేవలం ఒక ముసుగు వేసుకున్న గొర్రె చర్మం కప్పుకున్న లాగానే ఉంటావు కానీ నిజంగా నువ్వు గొర్రె కాదు తోడేళ్ళవన్నమాట కాబట్టి మన ఏం చెప్తుండంటే ఆయన సర్వ లోకానికి వెళ్ళి మనలందరినీ సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు మనలందరినీ ఒక కాపరిలాగా పెట్టిండు గొర్రెలకి కాబట్టి నువ్వు నేను మనము ఎట్లా ఉన్నావు మంచి కాపరిలాగా ఉన్నామా ఎందుకంటే ఇప్పుడు ఆయన లేడు ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు ఆయన ఈ లోకానికి వచ్చింది కేవలం రక్షించడానికే రక్షించిండు మళ్ళీ తండ్రి స్థానంలో ఉన్నాడు ఇప్పుడు కుమారులుగా మనల్ని పెట్టిండు తండ్రిగా ఆయన మన ఎదుట వచ్చి మన తీర్పిస్తాడు కాబట్టి చూడండి మనల్ని ప్రభు ఒకటే హెచ్చరిస్తున్నాడు నువ్వు జీతగాడి ఉన్నావా మంచి కాపరిలాగా ఉన్నావా నువ్వు జీతగాడిలాగా ఉంటే నీ గొర్రెల మీద నీకు లక్ష్యం ఉండదు కాబట్టి నువ్వు పారిపోయే వాళ్ళలాగా ఉంటావు నిజంగా మంచి కాపరవైతే చూడండి ను ప్రాణాన్ని పెట్టి నీ గొర్రెలను నువ్వు రక్షించుకుంటావు ఈ తోడేళ్ల నుంచి చూడండి వాటన్నిటి నుంచి కాబట్టి చూడండి యోహను యోహను రాసిన పత్రిక పదో అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చిన మేముందంటే ఎవడును నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాని పెట్టుకున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం గలదు దాన్ని తిరిగి తీసుకొనిటకు నాకు అధికారం గలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితుని అని కాబట్టి చూడండి ఆయన జగత్తి పునాది వేయబడక ప్రేమ చేత మనల్ని నేర్పరుచుకున్నాడు కాబట్టి ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టిండు తిరిగి పునరుద్ధానుడై లేచిండు మన ప్రభు మనల్ని కూడా పునరుద్ధానుడుగా లేపిండు ఎట్లా లేపండు అంటే పాపంలో ఉన్న నీ జీవితాన్ని సమాధి చేసి మరణం చేసి నిన్నేం చేసిండు నూతన శిశువులాగా చేసిండు నీకు మళ్ళీ నూతనమైన జీవితం ఇచ్చిండు నువ్వు ఆ జీవితంలో ఎట్లా జీవిస్తున్నావు ఆయనని పోలి నడుచుకున్నావా తిరిగి నీ యొక్క పాపపు జీవితంలోకి వెళ్ళి నువ్వు అట్లా జీవిస్తున్నావా నీ జీవితం నా జీవితం మన జీవితం ఎట్లా ఉంది కాబట్టి చూడండి ఆయనకి మరణం మీద అధికారం ఉంది ప్రతి దాని మీద మన ప్రభుకి అధికారం ఉంది ఎందుకంటే ఇది మొత్తము ఆయన నోటి మాట ద్వారా వచ్చింది కాబట్టి ఇది సృష్టి అంతటి మీద ప్రభుకి అధికారం ఉంది మన ప్రభుకి కాబట్టి చూడండి దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం తల్లదు చూడండి నా తండ్రి వలన ఈ ఆజ్ఞ చూడండి ఆయననే అధికారం గలవాడు ఎందుకు తండ్రి వలన ఆజ్ఞ పొందిండంటే చూడండి ఆయన ఈ లోకంలో కుమారుడిగా ఉన్నాడు కానీ ఇప్పుడు మన ప్రభు మనకి తండ్రిగా ఉన్నాడు ఇప్పుడు మనమంతా కుమారులాగా ఉన్నావు మనమంతా కాపరులాగా ఉన్నాం కాబట్టి ఆయనకి అన్నిటి మీద అధికారం కలదు ఇప్పుడు నువ్వు కుమారుడిగా ఉంటే నువ్వు నిజంగా కాపరిగా ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా ఇదే అధికారం నీకు కూడా ఉంటది ఆయన తండ్రి ఈ ఆజ్ఞ పొందితేనన్నాడు అంటే ఆయన కుమారుడుగా ఉండి మనకు ఒక మార్గము మాదిరి చెప్తాడు ఇప్పుడు నువ్వు నేను కుమారుడుగా ఉన్నాం కాబట్టి నీకు కూడా ఈ అధికారం ఇస్తాడు ఎప్పుడు నువ్వు మంచి కాపరిగా ఉంటేనే జీతగాల్లాగా ఉంటే నీకు ఏమీ రాదు నువ్వు జీతగాల్లాగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఏదో చూడండి నువ్వేదో ముసుగు వేసుకొని వాక్యం ప్రకటిస్తూ ముసుకే కదా తోడేల్లాగా ఉన్నది నీకు కనిపిస్తుంది గొర్రెలాగా కనిపిస్తుంది కానీ నిజంగా అది గొర్రె కాదు కదా అట్లా నువ్వు జీతగాళ్లాగా ఉంటే ను జీతగాళ్లాగా సేవకుల్లాగా జీతగాళ్లాగా ఉంటే ఏదో నామ మాత్రపు క్రైస్తవుల్లాగా ఏదో వాక్యాన్ని వినాలా చెప్పాలా నిజంగా నీయు నువ్వు మాత్రం వేషధారకుల్లాగా ఉంటే నీకు మాత్రము ఎప్పుడు తండ్రి నుంచి నీకు అధికారం రాదు ఎందుకు చూడండి మనలందరినీ మన ప్రభు ఇప్పుడు కాపరిగా పెట్టిండు కాబట్టి నీకేం చెప్తుండే నువ్వు మంచి కాపరి చూడండి ఆయన ఎట్లయితే తండ్రి వలన ఆజ్ఞ పొంది అధికారం పొందిండో నీకు నాకు మనకి ఇప్పుడంతా మనం ఆయన కుమారులం కాబట్టి మనమంతా ఇప్పుడు కుమారులుగా ఉన్నాం కాబట్టి ఆయన మనకి ఇప్పుడు తండ్రిగా ఉన్నాడు కాబట్టి నీకు కూడా ఈ అధికారం ఇస్తాడు ఎందుకు ఆయన మహిమ ఇక్కడ జరగాలి కాబట్టి మన ప్రభు చూడండి ఆయన మహిమ చేసిండు కాబట్టి అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిండు దయ్యాలు పట్టిన వాళ్ళని ప్రతి రోగగస్తుల్ని స్వస్థపరిచండు మరణాన్ని జయించండు ఇవన్నీ ఈ లోకంలో ఉన్న ఈ గురుడి వాళ్ళకి కనిపించాల వీళ్ళకి మాటలు చెప్తే నమ్మరు వీళ్ళు వీళ్ళకి అన్ని సూచిక క్రియలు చేయాల అప్పటికీ మన ప్రభు చూడండి ఎన్నో అద్భుతాలు చేసినా ఆ పరిశైలు సర్దుకయలు కూడా అవి చూసినా కానీ వాళ్ళకి ఇంకా సంపూర్ణ స్వస్థత కలగల చూడండి ఎందుకు అవి నిజంగా ఆయన గొర్రెలైతే ఆయనని ఎరుగుతాయి నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వు ఆయన గొర్రెవైతే నువ్వు కూడా ప్రభువుని ఎరుగుతావు కానీ నువ్వు ఎరగలేని పోతున్నావంటే చూడండి నువ్వెంత గురుడి వాడివో చూడండి అందరూ వాక్యాల్ని ప్రకటిస్తుంటే ఎవరి మీద కించపరచాలనో ఎవరినో ద్వేషించాలని వాక్యాన్ని ప్రకటించితే శాపం వస్తుంది మనుషులకి చూడండి ఎందుకు భయంకరమైన శాపం వస్తుందంటే ఇవి ఆయన మహిమ కొరకై భద్రపరచబడిన వాక్యాలు ఇవి నీ స్వంత స్వార్థం చూడండి ఎందుకు ప్రభు లేఖనాల్లో చెప్పిన ఇప్పుడు ఎవరు ప్రకటిస్తే ఉగ్రత అంటే ఏదైనా కానీ అది నీకు వినడానికి గ్రహించడానికి కష్టంగా ఉందని నువ్వు ఫీల్ అవుతున్నారు కానీ వాక్యంలో ఉందంటే ప్రభు అవి చెప్పాలా ఆ ప్రవచనాలు నువ్వు చెప్పడానికి నువ్వు మరుగు చేస్తే మరుగైపోతుందా ఏంది మనుషులు స్వార్థంతో వాళ్ళకు కావలసిన వాక్యాలు వాళ్ళు వేరుకొని ఆదరణకరంగా ఏదో ఆశించి తృప్తి పడితే ఈ జరగాల్సిన ప్రవచనాలన్నీ ఎవరు చెప్పాలా కాబట్టి ఏ ప్రవచనం ఏ స్వరమైనా దేవుడి నుంచి అది నీకు వినడానికి గ్రహించడానికి నీకు కష్టంగా ఉన్నంత మాత్రాన అది కష్టంగా ఉందని నువ్వు అనుకుంటే నువ్వు నువ్వు ఎందుకంటే నువ్వు ఆయన గొర్రెవి కాదు నువ్వు ఆయన గొర్రెవైతే ఆయనని ఎరుగుతావు ఎవరైతే ఆయన గొర్రెలైతే ఆయన స్వరాన్ని వింటాయి ఆయన స్వరాన్ని విని ఎరుగుతాయి అది నీకు గ్రహించడానికి కష్టంగా ఉందంటే నువ్వు నీ ఎట్లా ఉన్నారు వీళ్ళంతా పరిసయలు సర్దుకయ్యలే వాళ్ళకి ప్రభు ఎన్ని చూసినా ఎన్ని చెప్పినా వాళ్ళు వినలేరు గ్రహించలేరు నువ్వు నేను అలాంటి స్థితిలో మనం ఉండొద్దు కాబట్టి చూడండి తండ్రి అధికారం పొందిండు కుమారుడిగా ఎందుకు ఇవన్నీ ప్రభు తండ్రివలన అంటే ఆయన ఈ లోకంలో కుమారుడిగా ఉండి మళ్ళీ తండ్రిగానే పోతాడు అప్పుడు ఆ కాపర్లైన మనమ ఆయన కుమారులము గదా కాబట్టి మనకొక మాదిరి చెప్పిపోతున్నాడు కాబట్టి నువ్వు వింటున్నా నువ్వేం చేయాలా ఈ అధికారం నువ్వు తండ్రి నుంచి పొందాలా అప్పుడే నువ్వు ఫలించగలవు నీ వేరు సృష్టి అంతా పాకగలరు ఈ అధికారం లేకపోతే నువ్వు జీత ఉంటే నీ జీతం గాడిలాగానే ఉండిపోతావు నువ్వు నిజమైన మంచి కాపరవైతే ను గొర్రెలను ప్రేమించాలా చూడండి ఆయనలో ను అంటు కట్టబడాలా కాబట్టి పదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఏం చెప్తుందంటే ప్రాభు నా గొరెలు నా స్వరము విను నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించను చూడండి నిజంగా ఆయన గొర్రెలైతే ఆయన స్వరాన్ని వింటాయంట నీకేదో గ్రహించడానికి కష్టంగా ఉంది ఈ వాక్యాలు ఉగ్రత దినాలని నశించిపోతారని ఇవన్నీ నీకు వినడానికి అవేదో చాలా భయంకరంగా మీకు కష్టంగా ఉన్నాయి కానీ నిజంగా మీ గొర్రెలు మీరు గొర్రెలు ఆయన గొర్రెలు ఆయననే మాట్లాడుతుండని నువ్వు వింటావు ఎందుకు వింటావు ప్రకటించబడుతున్న ఏ వాక్యమైనా అది లేఖనల్లో ఉంటే అది ప్రభు అది బయలుపరచడానికి అది జరగడానికే ప్రభు మనకు చూపిస్తాడు చూడండి ఇలంతా మరణ మరణిస్తారని లేదా వాక్యం గొప్ప జను అది నీకు ప్రకటిస్తుంటే నీకెందుకు కలవరం వస్తుంది నీకెందుకు అది గ్రహించడానికి మీకు కష్టం అనిపిస్తుందంటే మీరు కూడా గొప్ప జను సమూహంలో ఉన్నారు కాబట్టి చూడండి ఆయన గొర్రెలు కాకపోతేనే మీకు కలవరం వస్తుంది ఆయన గొర్రెలు అయిన వాళ్ళు ఎవరు కలవర ఎందుకంటే ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి ఆయన గొర్రెలు కానీ గొర్రెలే వినవు ఆయన చూడండి ఎవరు ఈ పరిసయలు సర్దుకాయలు లాగా వస్తారు ఎందుకు వ్యతిరేకంగా ప్రభుకి అడ్డుపడ్డానికి అవి ఆ గొర్రెలు కూడా ఆయన గొర్రెలే కానీ ఆ గొర్రెలు ఏమైపోయినాయి చెదిరిపోయిన గొర్రెలై ఆ తోడేళ్ళకి చూడండి లోకంలో చిక్కుకున్న గొర్రెలు కాబట్టి మన ప్రభు ఏం చదువుతుందంటే నా గొర్రెలైతే నా స్వరం వింటాయి నా స్వరం విన్నాయి అనుకో వాటి జీవితాలను సరి చేసుకొని పరిశుద్ధత కలిగి నా యొక్క ఉగ్రత నుంచి నా యొక్క కోపం నుంచి కాపాడుకొని రక్షించుకుంటారు ఎవరు ప్రభు గొరెలైతే ఆయనలో నిజంగా అంటుకట్టబడ్డ వేరులైతే ఆయన విత్తనం నిజంగా హృదయంలో ఈ వాక్యం అనే విత్తనం నిజంగా హృదయంలో ఉన్న విత్తనాలైతే ఇవి ఏం చేస్తాయి ఆయన స్వరం విని జాగ్రత్త లేకపోతే ఆయన స్వరం వినకపోతే ఈ గొరెలన్నీ ఏమైపోతాయి తెలుసా ఆయన ఉగ్రతకి ఆయన కోపానికి బల ఒక తప్పదు ఇవన్నీ కాబట్టి నేను వాటి నెనుగుదును అవి నన్ను వెంబడించును కాబట్టి ను నిజమైన గొర్రెవైతే ఆయన స్వరం వింటావు ఆయనని ఎరుగుతావు ఆయనని వెంబడిస్తావు ఈ వాక్యాలు ప్రకటన గ్రంథము ఇవన్నీ అవి జరుగుతుంటే మనుషులు చూడండి ఇంకొక కొన్ని నెలల తర్వాత ఇంకొక కొన్ని సంవత్సరాలు చూడండి ఎట్లా అవుతుందంటే ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడానికి కూడా భయపడే రోజులు వస్తాయి అవన్నీ నువ్వు ప్రార్థిస్తేనో నేను ప్రార్థిస్తేను ఎవరు ప్రార్థిస్తేనో అవి ఏవి ఆగిపోవు అవన్నీ ప్రభు చిత్తం అవన్నీ నెరవేరాల ఆయన రాకడం భయంకరమైన దినాలు జరగాలవన్నీ మన ప్రభు చెప్పిన మాటలవన్నీ అవన్నీ జరుగుతాయి వాటి నుంచి నిన్ను నువ్వు నీ గొర్రెలు నువ్వు కాపరివి కదా వాటిని ఎట్లా కాపాడుకోవాలో నువ్వు ఆ పని చేయకుండా నువ్వు ప్రభు ప్రణాళికని ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళితే ఆయన నీ మాట నా మాట కూడా వినడు ఎందుకు ఆయన ప్రణాళిక అది ఇప్పుడు పెట్టుకున్న ప్రణాళిక కాదు ఆయన ఆయన ఈ దినం దేవుడు కాదు నువ్వు ఈ దినం ఈ దినంలాగా ఆలోచిస్తున్నావు కానీ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ఆదియు అంతము ఆయననే మొదటి ఆయననే కడపటి వాడు ఆయనే అల్పయు ఒమ్మెగా ఆయననే నీకు ఈ దినము నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి నీకు కష్టం అనిపిస్తుందేమో కానీ ఆయన నీకు మొదటి నుండి చివరి వరకు చూడండి మొదటి ఆయనే కడపటి ఆయనే ఆది అంతము ఆయననే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నువ్వు నేను మనం లేము ఒకప్పుడు ఆత్మీయుడివే దేవుని వాక్యం ధైర్యంగా ప్రకటించినవు ఇలాంటి ప్రవచనాలు నువ్వు కూడా చెప్పినవు ఈ దినము చెప్పిన మాటలు నీకు వినడానికి గ్రహించడానికి కష్టంగా ఉందంటే నువ్వు మారిపోయిన మధ్యలో ఎక్కడ మారిపోయినావు సగం సత్యం సగం అబద్ధంలో నీ జీవితం ఎట్లా ఉంది కొంచెం వేడిగా కొంచెం చల్లగా ఉంది సగం లోకం సగం దేవునిలో ఉన్నావు అలాంటి వాళ్ళకి ప్రభు స్వరం వినడము గ్రహించడము అది కష్టంగానే ఉంటది నిజంగా ఆయన గొర్రెలైతే మాత్రము ఆయన స్వరం వింటాయి విన్న ఏం చేస్తాయి జాగ్రత్త పడతాయి వాళ్ళ జీవితాలను సరి పరిశుద్ధంగా జీవించి ఆయనను వెంబడిస్తారు అప్పుడు వీళ్ళంతా రక్షించుకోబడతారనమాట కాపాడుకోబడతారు కాబట్టి నీ పని అది చెయ్యకుండా చూడండి నువ్వు దేవుణ్ణి అడ్డగిస్తే అది ఆగిపోవదు నువ్వు నిజంగా పరిశుద్ధత కలిగి జీవించిన నిజంగా నువ్వు మంచి కాపరివైతే ఆయన నిన్ను ఎరిగిన వాడైతే నువ్వు ఎరిగితే అప్పుడు నీ మాట వింటాడు నువ్వు నులివెచ్చగా ఉండి సగం సత్యం సగం ఆబద్ధం సగం లోకంలో సగం ఆత్మలో సగం శరీరంలో నువ్వు ఉండి నువ్వు ప్రార్థిస్తే నీ మొర్ర ఆయన వినడు ఆయనని పట్ల దీనంగా ఉండి ఆయనకు విధేయత చూపించి భయభక్తులు కలిగి ఆయన నీతిని నెరవేర్చే వాళ్ళ మాటనే ప్రభు వింటాడు కానీ ఆయన వాక్యమే లేదు హృదయంలో ఆయన పట్ల భయం లేదు ఇష్టానుసారంగా నువ్వు శరీర క్రియలతో ఇష్టానుసారంగా నువ్వు స్వబుద్ధితో వాక్యాలు ప్రకటిస్తూ స్వంత మీ యొక్క జీతగాల్లాగా మీరు ఉండి ప్రకటిస్తుంటే మీ స్వరం ఆయన ఎందుకు వింటాడు కాబట్టి చూడండి నా గొర్రెలంటా నా స్వరం వింటాయి నేను వాటిని నెరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపబో నేను ప్రకటిస్తున్న వాక్యము ఆత్మలో చచ్చిపోయిన శవాల్లాగా ఉన్నారు మోడబారిపోయిన జీవితల్లాగా ఉన్నారు అని ప్రగటిస్తుంటే మీకు గ్రహించడానికి కష్టంగా ఉంటే ఆయనని వెంబడించకపోతే నీకు నిత్య జీవం ఎక్కడ వస్తుంది ఆయనని ఆయన స్వరం నువ్వు విని నువ్వు ఆయనను ఎరిగి ఆయన వెంబడించమంటే ఆయన సత్యంలో నువ్వు ఉంటే ఆయన ఏం చేస్తాడంట నువ్వు ఆయనలో అంటు కట్టబడితే ఇస్తాడంట నీ జీవం ఇస్తే అది ఆ విత్తనము మొలకెత్తుతుంది మొలకెత్తే అది పాగుతుంది ఎందుకు ఆయన జీవం దాంట్లో పెట్టిండు కాబట్టి అది ఫలిస్తుంది ఆయనలో లేకుండా ఎట్లా ఫలిస్తారు ఇప్పుడు చూడండి చూడండి నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు ఆయన ఇచ్చే జీవం పొందుకుంటేనే నశింపవు ఆయనలో లేకపోతే నీకు జీవం ఎక్కడొస్తుంది ఆయనని వెంబడించకపోతే నీకు జీవం ఎక్కడ వస్తుంది ఆయన స్వరం వినకపోతే నీకు జీవం ఎక్కడ వస్తుంది నువ్వు ఆయనని ఎరగకపోతే నీకు జీవం ఎట్లా నువ్వు నశించిపోయిన లేదా ఆయనలో నువ్వు బ్రతికిన వాడివా చూడండి ఆయనలో ఫలించట్లేదంటే ఆయనని ఎవరు వెంబడిస్తున్నారు నిజంగా ఆయన స్వరం వింటున్నారా జీతగాళ్ళ మాట వింటున్నారు కానీ మంచి కాపరి మాట ఎవరు వింటున్నారు జీతగాళ్ళ మీద లక్ష్యం ఉంచున్నారు చూడండి మంచి కాపరి మన ప్రభువు ఆయన మీద ఎవరు లక్ష్యం ఉంచినారు ఆయన మీద లక్ష్యం ఉంచితే నువ్వు ఎప్పుడొచ్చి ఆయన మీదనే ఆధారపడి ప్రార్థిస్తావు కదా ప్రతిదీ ఆయన ఎదుట నువ్వు రుజువు పరుచుకుంటావు కదా ప్రతిదీ ఆయన చిత్త నడుచుకుంటావు కదా ప్రతిదీ ఆయన చిత్త చేస్తావు కదా కాబట్టి నిత్య జీవం ఇచ్చుచున్నాను అవి ఎన్నటికీ నశింపవు ఆయన జీవమే చూడండి ఆయన జీవం ఉంటేనే నువ్వు బ్రతుకుతూ అన్నట్టు ఆత్మలో కాబట్టి నువ్వు నశింపబోవు నిజంగా ఆయనలలో వెంబడించి ఆయన స్వరం వినకుండా ఆయనలో లేకపోతే అందుకే క్రైస్తవులందరూ లేరు ఎవరందరూ నశించిపోయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకు ఆయనని వెంబడించలేదు ఆయనను విడిచిపెట్టి జీతగాలను ఆ క్రూరమైన తోడేళ్లను వాటిని ఆశ్రయించినారు కాబట్టి కాబట్టి నేను వాటికి నిత్య జీవము అవి ఎన్నటికీ నశింపవు ఎవడు వాటిని నా చేతిలో నుండి అపహరింపడు నువ్వు ఆయనలో అంటు కట్టబడితే ఆయన చేతిలో నుండి నిన్ను ఎవ్వడు చూడండి నువ్వు సత్యంలో ఉంటే నువ్వు జేవుడి మీద ఆధారపడి ఆయనని ఆశ్రయం చేసుకొని ఆయన పట్ల విధేత ఆయన మీద నీ మనస్సు ఆయన వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నిన్ను ఎవ్వడు అపరిహింపడు అంటే నిన్ను ఎవడొచ్చి మెంగలేడు వాడు ఎంత గర్జించు సింహంలాగా రాని ఎంత గొర్రె చర్మం వేసుకొని తోడేళ్లాగా రాని ఎన్ని జరగని ఎందుకు నిన్ను అపహరింపడు ఎందుకంటే చూడండి నిన్ను ఎక్కడ పెట్టుకున్నాడు తన చేతిలో పెట్టుకున్నాడు చూడండి ఏసయా రాసిన పత్రిక నలభై అధ్యాయం పది అనో వచ్చినంలో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చెంటి పిల్లను మరుచున వారైనా మరుచుదు కానీ నేను నిన్ను మరవనన్నాడు చూడండి స్త్రీ ఎవరైనా బిడ్డలను విడిచిపెట్టరు కానీ ఈ దినము మన ప్రభు ఈ ప్రవచనం వాళ్ళైనా ఎందుకు మరుస్తారంటే చూడండి ఈ దినము లేరా స్త్రీలు పెళ్లి కాకుండా ఇష్టానుసారంగా జీవించి శరీరేచ్చలతో పాపం చేసి బిడ్డలను తీసుకొచ్చి చెత్తకుండిల్లో వేసే లేరా ఈ ప్రవచనం ఎందుకు చెప్పిండు ఇలాంటి స్త్రీలు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళైనా మరుస్తారు చూడండి ఎంతమంది అక్రమంగా చూడండి శరీరాలకు శరీర కోరికలకు పాల్పడి ఎంతమంది చిన్న బిడ్డలని చత్త కుప్పల్లో పెడేసే వాళ్ళు లేరా ఈ అనాథాశ్రమంలో ఎంతమంది లేరు వాళ్ళంతా వాళ్ళ బిడ్డలను మరిచిండ్రా లేరా తల్లి ఎందుకు ప్రభు ఈ ప్రవచనం చెప్పాలా ఈరోజు లేరా సృష్టిలో స్త్రీలు ఆ రీతిగా ఇష్టానుసారంగా జీవించి ఇష్టానుసారంగా పాపం చేసి బిడ్డలను కానీ పడేసే లేరా వాళ్ళు నిజంగా వాళ్ళ బిడ్డలను మరిచిండ్రా లేదా వాళ్ళని కరుణించను రా వాళ్ళని ప్రేమగా చూసినరా ఎందుకు ఈ ప్రవచనం దేవుడు చెప్పాలంటే మన ప్రభుకి నీ జీవితము నా జీవితము మీ జీవితాలన్నీ ఆయనకు తెలుసు నువ్వు ఎట్లా వాక్యాన్ని ప్రకటిస్తున్నావా స్వార్థంతోనా నువ్వు ఎట్లా మీరు ఆయనలో ఉన్నారు ఎట్లా ఈ లోకానికి అది కనపడదేమో ఎందుకంటే మీరు ముసుగు వేసినారు కదా గొర్రెల్లాగా కానీ మీ తోడేళ్ల రూపం ఆయనకు తెలుసు మీ హృదయాలు ఎందో ఆయనకు తెలుసు నువ్వు మంచివాడివా చెడ్డవాడివా నిజంగా నీతి మంతుడువా లేదా నీతి నటిస్తున్నావా నిజంగా నువ్వు భక్తి పరుడువా నీలో నిజంగా లేదంటే నువ్వు ఎట్లాంటి వాడువా నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు అది నువ్వు మర్చిపోతున్నావు చూడండి వాళ్ళైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను చూడండి చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రకారములు నిత్యము నా ఎదుట ఆయన అరచేతిలో చెక్కుంటే చూడండి ఆయనలో నువ్వు అంటు కట్టపడితే ఎవడొచ్చి దాన్ని అపహరిస్తాడు నువ్వు సత్యంలో ఉంటే జీవంగల దేవున్ని దేవుణ్ణి నువ్వు వెంబడిస్తే నువ్వు ఆయన మీద ఆధారపడి ఆయనని ఆశ్రయించి ఉంటే ఆయన మంచి కాపరి కదా తన ప్రాణాన్ని పెట్టిండు కదా కాబట్టి నిన్ను ఆయన నుంచి అపహరించడం అది అసాధ్యం ఎవరికైనా గర్జించు సింహాలు రాని మోసపురిచే ఆత్మలు రాని ఏవైనా రాని కానీ ఏవి నిన్ను అపహరించలేవు ఏ చీకటి తెగులొచ్చి కూడా నిన్ను ముట్టలేవు ఏ మరణం నీకు రాదు నీకు నిత్య జీవం ఉంది చూడండి ఎందుకు నిన్ను ముట్టవంటే ఆయన నిన్ను అరచేతిలోనే చెక్కుకున్నాడు ఈ లోకంలో తల్లి మర్చిపోతదేమో తండ్రి మర్చిపోతాడేమో నువ్వు ఎవరైతే సేవకుడని ఈ రోజు నమ్మి వెంట ఆయనైనా మర్చిపోతాడేమో ఎవరిని చూసుకొని ఏ ధనం చూసుకొని ఏవి చూసి నువ్వు అవైనా నిన్ను విడిచి వెళ్తాయేమో కానీ ఈయన మీద నువ్వు అంటు కట్టబడితే ఈయనని నిజంగా ప్రేమించి ఆయన బిడ్డవైతే ఆయన గొర్రెవైతే ఆయనని ఎరిగిన వాడివైతే నిన్ను ఎవడు అపహరింపడు నిన్ను ఆయన అరచేతిలోనే చెక్కుకున్నాడు దానిని మెంగడము దేనికైనా అసాధ్యం కాబట్టి నువ్వు ఎప్పుడు ఆయన నిన్ను చూడండి అపహరించకుండా చేస్తాడంటే మన నువ్వు ఆయన స్వరం విని ఆయనని ఎరిగి ఆయనని వెంబడించినప్పుడే అది నువ్వు చేయకపోతే నువ్వు ఎట్లా చూడండి కాబట్టి చూడండి మన ప్రభు మనకేం చెప్తుండే చూడండి వాడు యహోను రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి నుండి ఎవడు వాటిని అపహరింపలేడు కాబట్టి నేను తండ్రిను ఏకమున్నామని వారితో చెప్పెను కాబట్టి మన ప్రభు మనలో ఉంటే మన హృదయంలో ఉంటే మనతో ఉంటే నిన్ను ఎవడు అపహరింపలేడు నిన్ను ఎవడు మోసపరచలేడు చూడండి ఎందుకంటే ఆయన నీ పట్ల ప్రేమ ఆయన మంచి కాపరి ఆయన ప్రాణాన్నే పెట్టిండు నీ కొరకు ప్రేమించిండు నిన్ను కాబట్టి ఆయన స్వరూపం ఇచ్చిండు ఆయన పోలికలు నిన్ను నిర్మించిండు ఆయన పరిశుద్ధాత్మనే నీకు ధారాలంగా ఇచ్చిండు ఆయన అభిషేకం నీకు ఇచ్చిండు ఆయన పొందిన అధికారం నీకు ఇచ్చిండు చూడండి ఎంత ప్రేమ ఆయన ప్రేమ కాబట్టి యోహాను రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం నలభై వచనంలో ఏముందంటే దేవుని సంబంధి అయిన దేవుని మాటలు విను మీరు దేవుని సంబంధాలు కారు గనకనే మీరు వినరని చెప్పిను నువ్వు నిజంగా దేవుని సంబంధమైన ఆయన నుంచి వచ్చిన ఏ స్వరమైనా వింటావు మీకు కీడులాగా ఉంది మీకు వినడానికి గ్రహించడానికి కష్టంగా ఉందంటే మీరు మోసపరిచే ఆత్మల ఎందు లక్ష్యం మీరు లేఖనాలను పరిశీలించట్లా మీరు లేఖనాలను పరీక్షించట్లా ప్రకటించబడుతున్న వాక్యము ఆయన స్వరము లేఖనాల నుంచి వచ్చిందా లేదని నువ్వు చూడాలా అక్కడ ఉంటే అది జరుగుతుంది అంతే దాన్ని నువ్వు ఆపచ్చు దాన్ని నీకు వినడానికి గ్రహించడానికి కష్టంగా ఉంటే చూడండి అది జరగక మానదు కాబట్టి అనేకులు ఆయన మరుగైన విషయాలన్నిటినీ ఈ లోకానికి ప్రకటించకుండా ఆపేసిండ్రు కానీ మన ప్రభు వచ్చి వాటిని వెతుకుతాడు మన ప్రభు చూడండి వెతికి నీ పాపపు జీవితాన్ని నీ యొక్క ముసుకుని నిర్మహటంగా బయట మన ప్రభు నీ పాపపు జీవితాన్ని ఎవడు చూడలేదేమో అనుకుంటున్నావు కానీ నీ పాపపు జీవితాన్ని మన ప్రభు కన్నులు చూస్తున్నాయి ఆ జీవితాన్ని బయట పెట్టేస్తాడు మన ప్రభు మన పాపపు జీవితాలను మన వేషధారణ జీవితాలను మన స్వార్థంతో ప్రకటించే వాక్యాలు ఏదైనా నిన్ను నిర్మాటంగా నిన్ను బయట ఎందుకంటే ఈ లోకానికి నువ్వు ముసుకేసుకున్నావు గొరెలాగానే కనిపిస్తున్నావు కానీ మన ప్రభుకు నువ్వు ఒక తోడేలాగా కనిపిస్తున్నావు హృదయ అంతరంగములను శోధించి పరిశీలించే దేవుడైన కాబట్టి నువ్వు ఆయన సంబంధి మన ప్రభు మాటలు వింటవు ఆయన గొర్రెవైతే నువ్వు ఆయన స్వరం వింటవు ఆయన గొర్రె కాకపోతే నువ్వు ఆయన స్వరం వినవు నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము చూడండి మనము ప్రతిష్ట చేయాల ఈ లోకమంతా ఆయన సత్య సువార్తని ప్రకటించాల ఎందుకు అప్పుడే వీళ్ళు నశించిపోకుండా వాళ్ళు రక్షించబడతారు కాపాడబడతారు ఎందుకంటే చూడండి మన పని అదే మనలందరినీ మన ప్రభు కాపరిగా పెట్టిండు ఆయన కాపరిగా ఉన్నాడు ఆయన అధికారం మనకి ఇచ్చిండు ప్రతి దాని మీద కాబట్టి నువ్వేం చేయాలా ఈ లోకన్నంతా నువ్వు దేవుని సత్యాన్ని నువ్వు ప్రతిష్ఠించా చేయాలా వాళ్ళ హృదయంలో నువ్వు పెట్టాలా కాబట్టి చూడండి యోహోను రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఏముందంటే ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవ్వడు తండ్రి యొద్ధకు రాడు చూడండి ఆయన మార్గములో ఆయన సత్యములో ఉండకపోతే నువ్వు జీవించలేవు నువ్వు నశించిపోతావు కాబట్టి జీవము మన ప్రభులో ఉంది నువ్వు ఆయన మార్గంలో ఆయన సత్యంలో ఉంటే అప్పుడు నువ్వు తండ్రి యొద్దకి అంటే ఆయన యొద్కు నువ్వు పోగలవు ఆయన ఎదుట నువ్వు నిలబడగలవు కాబట్టి ఎందుకు మన ప్రభు చెప్తుండంటే చూడండి మీరు నన్ను ఎరిగి నా తండ్రిని ఎరుగుందరు ఇప్పునుండి ఇప్పటి మీరు ఆయనను ఎరుగుదరు ఆయన చూచి ఉన్నారని చెప్పెను చూడండి యోహను రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేను ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పెను నువ్వు ఆయన ఆజ్ఞలు అంగీకరించి పాటి ప్రకారంగా నువ్వు గైకొని నడిస్తేనే ఆయనను నువ్వు ప్రేమించగలవు ఆయన ప్రేమ నిలో పరిపూర్ణం అవగలదు చూడండి మేము వాన్ని యొద్కు వచ్చి నివాసము చేతుము ఎవరైతే మన ప్రభు ఆజ్ఞలు గైకొని దాన్ని చేసేవాళ్ళు ఆయనని ప్రేమించిన ఆయన కూడా వాళ్ళని ప్రేమించి వాళ్ళతో ఏం చేస్తాడంట ప్రభు నివాసము చేస్తాడంట నీతో ఉంటాడంట వచ్చి నీ హృదయంలో నీతో ఉంటాడంట నువ్వు ఆయనని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన మాట విని ఆయన స్వరం విని ఆయనని నువ్వు వెంబడిస్తే ఆయన జీవమే కదా అప్పుడు ఆయన నీతో నివాసము చేస్తాడంట చూడండి ఇదే ప్రవచనము ప్రకటన గ్రంథంలో దేవుడు ఏం చెప్పిండంటే ప్రకటన గ్రంథము మూడో అధ్యాయంలో ఇరవయో వచనము ఇదిగో నేను తలుపునొద్ద నిలుచు తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదును చూడండి నువ్వు ఆయనని ఆజ్ఞలు గైకొని నువ్వు ఆయన మాట చొప్పున నువ్వు నడుచుకుంటే ఆయనని ప్రేమిస్తే ఆయన నీతో నివాసం ఉంటాడంట ఇప్పుడు నీకేం చెబుతున్నాడు ఇదిగో నీ తలుపు నుండి తలుపు నిలుచుండి తడుతున్నాడంట నీ దగ్గరకు వచ్చి నువ్వేమైపోయినావు ఈ దినము నీ తలుపు వేసుకొని ఉన్నావు ఆ వేసుకొని పాపంతో నీ నీ హృదయాన్ని కాఠిన్యంతో చూడండి పవిత్రంగా ఉండాలా నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలా నీ హృదయం కానీ ఏమైపోయింది ఆ హృదయం అంతా ద్వేషంతో అబద్ధాలతో కుళ్ళుతో కుట్రలతో అసూయలతో ధనాపేక్షతో దురాశతో ఈ లోక లోకం సంబంధమైన ఆశలతో నీ హృదయం అంతా నింపుకున్నావు ఇదిగో నేను వచ్చి నిలుచొని నేను తడుతున్నా నీ హృదయాన్ని నీ తలుపుని ఇప్పుడైనా తీయి తలుపు మన ప్రభు చెప్తుంది అదే మనకి చూడండి తడుతున్నాను చూడండి ఎవడైనా నా స్వరం విని నువ్వు నిజమైన గొర్రెవే అయితే ఆయన స్వరం వినే గొర్రెవైతే నిజంగా ఆయన గొర్రెవైతే ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు నువ్వు ఆయన స్వరం విని నీ తలుపు తీసిన ఎడలా నీ పాపపు జీవితాన్ని నువ్వు ఒప్పుకొని ఆయన ఎదుటను కనికరం బొంది క్షమాపణ బొంది మారు మనసు పొంది పొందితే మన ప్రభు ఏం చెప్తాడు నేను అతని యొద్కి వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదును ఆయన నీతో నివాసం ఉంటే నీతో భోజనం చేస్తాడంటే చూడండి నిన్ను ఎంతగానో బలపరుస్తాడు ఆయన ఎంతగానో అధికారం ఇస్తాడు నిన్ను చూడండి ఈ లోకానికి ఒక చూడండి ఒక అధిక నాయకుడిలాగా అంటే గొప్పవాడిలాగా నిన్ను పెడతాడు ఎప్పుడు ఆయన స్వరం విని నువ్వు ఆయన వెంబడించినప్పుడు కాబట్టి ఎందుకు మన ప్రభు చెప్తుండే ఆయన నీ ఎదుట ఉండాలని ఆశపడుతున్నాడు నీలో ఉండాలని ఆశపడుతున్నాడు నీలో నివసించాలని ఆశపడుతున్నాడు కాబట్టి నీ తలుపు తెయ్యి నీ హృదయానికి నీకున్న ఆత్మీయ నీ అంతరంగ పురుషుడికి నీ హృదయానికి శుద్ధి చేసుకో నీ నీలో నివసిస్తే నువ్వు ఆయనని చూడగలుగుతావు కదా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచేదరంటే నీలో నీ హృదయంలో నీలో ఉండేది ఎవరు మన ప్రభుయే కదా అప్పుడు నీలో హృదయ శుద్ధి ఉంటే నువ్వు ఆయనతో ఆయనని చూడగలవన్నట్టు కాబట్టి నిజమైన నువ్వు ఆయన గొర్రవైతే ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆయన స్వరం విని ఆయనని ఇప్పుడైనా నువ్వు వెంబడించు చూడండి ఆయన మార్గంలో ఆయన సత్యంలో ఉంటేనే నీకు జీవము ఆయన ఎద్దకు ను పోగలవు తండ్రి వద్దకి ఆయన మార్గంలో ఆయన సత్యంలో ను లేకపోతే నువ్వు నశించిపోతావు చూడండి నువ్వు అపహరించబడిపోతావు ఈ లోకంలో క్రూరమైన వాటికి చూడండి అపవాదికి చిక్కుతావు నువ్వు ఆయన చిక్కకుండా వాటికి ఉండాలంటే చూడండి ప్రభువుకి నువ్వు చోటివ్వాలా ఆయన స్వరం వినిపిస్తున్నాడు నువ్వు ఆయనని వెంబడించు జీవంగల గల దేవుణ్ణి చూడండి నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు నిజంగా ఆయన బిడ్డవే అయితే నిజంగా నువ్వు ఆయన గొర్రెవే అయితే నిజంగా నువ్వు ఆయన మార్గంలో సత్యంలో ఉంటే నువ్వు ఆయన మాట వింటావు ఆయన ఆజ్ఞలు గైకొని నువ్వు నడుచుకుంటావు నువ్వు నిజంగా ఆయన గొర్రెవి కాకపోతే నా మాటలు గైకొనడు నువ్వు ఆయన గొర్రెవి కాకపోతే నువ్వు వినవు కాబట్టి ఈ ప్రకటించబడుతున్న వాక్యాలు నీకేమైపోయినాయి చాలా కష్టంగా అయిపోయింది వినడానికి చూడండి నీకు గ్రహించడానికి కూడా కష్టం అయిపోయింది మీకు కొట్టినట్లాగా అనిపిస్తుంది కానీ చూడండి ఎందుకు అంటే మీరు ఆయన గొర్రెలు కాదు కాబట్టి ఆయన గొర్రెలు అయితే ఆయన మాట వింటాయి చూడండి నన్ను ప్రేమింపని నా మాటలు గైకొనడు వాడు వినడు కాబట్టి ఆ పరిసయులు సద్దుకాయలు వాళ్ళు వినలేకపోయినారు ఇప్పుడు నువ్వు కూడా పరిసయులు సద్దుకాయలు ఎవరు ధర్మశాస్త్రాన్ని బోధించే ఇప్పుడు నువ్వు నేను పాస్టర్ లాగా దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళగా నువ్వు నేను ఎట్లా ఉన్నామో వాళ్ళు కూడా అంతే కానీ వాక్యాన్ని ప్రకటించే గొరెలే కదా అవి వినాలి కదా కానీ అవి వినలేదు నువ్వు వినలేకపోతున్నావంటే నువ్వు కూడా వాళ్ళలాగా అయిపోయినావు నువ్వు కూడా ఒక పరిసయుడు సద్దుకాయుడివే హేతువాదువే ఎందుకు సత్యం నీ చెవులకి ఏమైపోయింది దురద వినలేకపోతున్నావు నువ్వు అవి విని గ్రహించడానికి నీకు చాలా కష్టం అయిపోతుంది నీ జీవితాలని మీరు సరి చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కానీ మీరు సరి చేసుకోకపోతే మీకు కష్టంగా ఉందని అనుకుంటే ఆయన ఉగ్రత దినాల్లో నువ్వు కాపాడుపడుకోవడము నువ్వు రక్షించుకోవడము నీకు బహు కష్టము ఎందుకు ఆయన స్వరం విన్న విశ్వాసం ఉంటది వాళ్ళకి చూడండి విశ్వాసము లేకపోతే నువ్వు భయంకరంగా భయంకరమైన దినాల్లోను జీవించాల కాబట్టి మీరు వినుచున్న మాట నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రి మాట కాబట్టి నువ్వు ఆయన గొర్రెవైతే ఆయన స్వరం విని నీ పాపపు జీవితాన్ని నువ్వు ఎట్లా జీవిస్తున్నావు ఒక వేషధారకుల్లాగా జీవిస్తున్నావా నిజంగా ఆయనలో ఆయన పోలి నడుచుకుంటున్నావా నిజంగా ఆయన గుణగానాలు నీకు ఉన్నాయా ఈ దినం నువ్వు ఎట్లా ఉన్నావో చూడండి ఆయన గొర్రెవైతే ఆయనని ఎరుగుతావు మన ప్రభు చెప్తుంది చూడండి నన్ను ఈ మీరు వినుచున్న ఈ మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే చూడండి మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను నేను నిన్ను ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలా మీరు ఒకరిని ఎక్కడలా ప్రేమ గలవారయ్యడలా దీనిని బట్టి నా శిష్యులగుదురని తెలుసుకుందరు కాబట్టి ప్రేమ ఉండాల చూడండి వాక్యము హెచ్చరికగా ఉంది వాక్యము నీకు తగులుతుందంటే నీ మీద ప్రేమ ఉండి దేవుడు ఆయన ద్వారా మాట్లాడుతుంటే ఎందుకు నీ ద్వారా నీకు తగులుతుంది మీకు కష్టంగా ఉంది వినడానికి గ్రహించడానికి ఆ దేవుని మాటలు మీకు ఏదో పెద్ద భయంకరంగా ఉన్నాయంటే ఎందుకు ప్రభు అలా మాట్లాడాల్సి వస్తుందంటే ఇది కాపాడుకునే సమయం ఇది నీకు ఆయన ఐశ్వర్యము నిన్ను దనవంతుడిగా పెట్టి ఈ లోకంలో నీకు ఇల్లు బంగారాలు ఇవ్వడైనా నిన్ను కాపాడుకునే సమయం ఎందుకంటే భయంకరమైన భ్రష్టత్వము భయంకరమైన దినాల్లోకి వెళ్ళిపోయేటప్పుడు చూడండి ప్రాణమే కాపాడుకోవాలా మిగతా ఎన్ని ఏం సుఖం నీ ప్రాణం పోతే కాబట్టి నీ ప్రాణాన్ని రక్షించుకోవాలా కాపాడుకోవాలంటే నీ జీవితం ఎట్లా ఉండాల పరిశుద్ధంగా ఉంటేనే కదా ఆయన కోపానికి ఆయన ఉగ్రతకి నువ్వు చిక్కకుండా నువ్వు కాపాడుకుంటాడు ప్రభు కాబట్టి ఆయన ఎందుకు అంత ఆగ్రహంతో కోపంతో ఆయన వాక్యం సువార్త ఆయన మాట్లాడుతున్నాడంటే ఇప్పుడన్నా వింటారేమో అని ఇప్పుడన్నా గ్రహిస్తారేమో ఇప్పుడన్నా ఆయనలో ఆయనని వెంబడించి ఆయన స్వరం విని ఆయనలో అంటుగట్టబడతారేమో అని కాబట్టి చూడండి చూడండి ఎందుకు మన ప్రభు మనకు చెప్తున్నాడంటే ఆయన కోపము ఆయన ఉగ్రత భయంకరంగా ఈ లోకం మీదకి రాబోతుంది కాబట్టి వాటన్నిటి నుంచి నిన్ను కాపాడుకోవాలా వాటన్నిటి నుంచి నిన్ను తప్పించాలా అందుకే చూడండి మన ప్రభు చెప్తున్నాడు చూడండి ద్రాక్ష వల్లిని నేను తీగలు ఎందుకు నేను చెప్ మన ప్రభు చెప్తున్నాడంటే చూడండి మీరు యోహను రాసిన పత్రిక పదిహేను అధ్యయము పంతొమ్మిది వచనము మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును చూడండి లోక సంబంధులైన వాళ్ళు ఎవరు లోకంలో ఉన్నవాడు లోకాన్నే ప్రేమిస్తాడు కాబట్టి అయితే మీరు లోక సంబంధులు నేను మిమ్మను లోకంలో నుండి ఏర్పరచుకోండి అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది కాబట్టి ఎందుకు ఈ లోకం సత్యాన్ని చెబితే దురద చెవులు కలిగి కష్టంగా ఉంటది దేవుని స్వరం విని జీవితాలు సరిచేసుకోకుండా ఎందుకు కష్టంగా ఉంటుందంటే వీళ్ళంతా శరీరక సంబంధమైన వాళ్ళు వీళ్ళు నులివెచ్చని జీవితం అనమాట కాబట్టి వీళ్ళకి ప్రభు మాటలు వినుట గ్రహించుట కష్టంగానే ఉంటది పరిసయలు సర్దుకాయలకు కూడా అట్లానే ఉండింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు చూడండి లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషిస్తున్నది కాబట్టే వీళ్ళు ద్వేషిస్తా ఉంటారు కాబట్టి మన ప్రభు మనకేం చెప్తుందంటే మనము ఈ లోక సంబంధులము కాము మనము చూడండి ఈ లోక సంబంధులము కాదు ఈ లోక సంబంధి ఈ లోక సంబంధమైన మాట వింటాడు నా గొర్రె అయితే నా మాట వింటది ఆయన నిన్ను ఎట్లా ఎరుగుతున్నాడో నువ్వు ఆయనని అట్లా ఎరుగుతావని చెప్తుండడు ప్రభు ఈ లోక గొర్రెలు ఎరగవు ప్రభుని ఎందుకు ఈ లోకము లోకాన్నే ప్రేమిస్తుంది చూడండి మన ప్రభు ఈ లోకంలో నుంచే మనల్ని ఏర్పరుచుకున్నాడు మనలందరినీ ఆయన పరలోక సంబంధుల్లాగా చేసుకున్నాడు కాబట్టి నువ్వు మాత్రము ఆయన స్వరం విని నువ్వు మారాల చూడండి యోహను రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై వచ్చి అందుకు ఏసు పునరుద్ధానమును జీవము నేనే చూడండి నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును ఎవరు మన ప్రభు ఎందు విశ్వాసం పెట్టి ఆయనలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయినా బ్రతుకుతారు కాబట్టి ఈ దినము ఆయన జీవము ఆయన సత్యము ఆయన మార్గంలో లేకుండా ఆయన స్వరం వినకుండా ఆయన నుంచి వెంబడించకుండా తప్పిపోయి తోడేలకు చెబితే వీళ్ళలో ఎక్కడ బ్రతుకుతారు అందుకే ఆత్మలో చచ్చిన వారే వీళ్ళు చూడండి నులివెచ్చని జీవితం జీవించే వాళ్ళంతా ఆత్మలో చచ్చిన వాళ్ళే వాళ్ళంతా దేవుణ్ణి వెంబడించకుండా చూడండి భిన్నమైన బోధలను ఆశ్రయించి ఈ లోకాన్ని ప్రేమించిన వాళ్ళంతా చూడండి చనిపోయిన వాళ్ళే ఆయనలో ఉన్నవాడే బ్రతుకుతాడు ఎందుకంటే ఏసు పునరుద్ధానమును జీవము నేనే జీవము ఉంటేనే కదా మనిషికి చనిపోతే బ్రతకాలంటే జీవం ఉండాలా కదా చెట్టు కూడా బతకాలంటే నువ్వు విత్తనం వేసినావు దానికి జీవం ఉంటేనే ఆ చెట్టు బతుకుతుందా లేదా చూడండి మన ప్రభువే జీవము ఆయన స్వరం వింటేనే నీకు జీవం వస్తుంది ఆయనని వెంబడిస్తేనే నీకు రక్షణ వస్తుంది ఆయనలో అంటు నువ్వు ఫలిస్తావు కాబట్టి ఎందుకు చెప్తుండే నువ్వు ఈ దినము చనిపోయినా కానీ ప్రభు ఇస్తున్న నీకు చిట్ట చివరి అవకాశము ఆయన ఎందు నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు నిజంగా ఆయన గొర్రెవైతే ఆయన స్వరం వింటే చూడండి ఆయన దగ్గరికి వస్తే నీకు పునరుద్ధానము ఆయనే ఇస్తాడు జీవము ఆయననే ఇస్తాడు కాబట్టి నా ఎందు విశ్వాసం ఉంచువాడు బ్రతుకుతాడు నువ్వు బ్రతికాలంటే దగ్గరికి రావాలా నువ్వు ఫలించాలంటే ఈయన దగ్గరికి రావాలా ఆయన కోపం నుంచి ఉగ్రత నుంచి నువ్వు నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవాలంటే ఈయన దగ్గరికి రావాలా ఈ వైరస్ల నుంచి తెగుల నుంచి నువ్వు కాపాడబడాలంటే ఈయన దగ్గరికి రావాలా ఈయన దగ్గరికి రాకపోతే నువ్వు బ్రతకడము నీకు అసాధ్యమే చూడండి బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగెను చూడండి ఎందుకు ఆయన ఎందు విశ్వాసం వస్తే చనిపోరంటే జీవం ఎవరు మన ప్రభువే కదా పునరుద్ధానం ఎవరు మన ప్రభువే కదా సత్యం ఎవరు మన ప్రభువే ఆయన మార్గంలోను ఉంటే నువ్వు ఎందుకు చనిపోతావు కాబట్టే నువ్వు ఫలిస్తావు మూడు బారిన నీ జీవితము చిగిరియాలంటే ఈ జీవం ఉండాల కదా గొడ్రాల్లాగా ఉండి కనలేని స్థితిలో నువ్వు ఆత్మలో ఆత్మల భారంలో నువ్వు కనలేని స్థితిలోను ఉంటే ఈయన జీవం నీలో ఉండాలా కదా ఎండిపోయిన భూమిలాగా నువ్వు ఉంటే ఫలించాలంటే ను పంటను ఇవ్వాలంటే రకరకాల పంటలు నీ నీ భూమిలో నుంచి నీలో నుంచి పండాలంటే ఈ జీవం ఉండాలా లేదా నువ్వు చెట్టిపోయిన చూడండి నదిలాగా ఉండి ఎండిపోతే ఈ జీవం ఉంటేనే కదా నువ్వు కాబట్టి ఈయననే మార్గము ఈయననే సత్యము మన ప్రభువే జీవము ఆయననే పునరుద్ధానము ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవడు చనిపోడు చూడండి కాబట్టి మన ప్రభు మనకేం చెబుతుందంటే చూడండి అయితే యోహాను రచన పత్రిక పదహారు అధ్యాయం పదమూడో వచ్చినము అయితే ఆయన ఆత్మస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును ఆయన తానంతటే తాని మేమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను చూడండి ప్రభు ఆత్మ నీలో ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉంటే నీ ఆత్మీయ నేత్రాలకు నిజంగా స్వస్థత ఉంటే నీ హృదయం నిజంగా శుద్ధి కలిగి ఉంటే నువ్వు నిజంగా ప్రభులో వెలిగింపబడి ఉంటే చూడండి నువ్వు సర్వసత్యంలోకి నడుస్తావు కాబట్టి ఆయన గొర్రెవి కాబట్టి నువ్వు ఆయన ఆత్మలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆత్మలో ఉన్నవాడు ఆత్మను వివేచిస్తాడు శారీరకంగా ఉన్నవాడు ఆత్మను వివేచించుట వాడికి కానీ ఆత్మలో ఉన్నవాడు శరీరాన్ని కూడా వివేచిస్తాడు చూడండి శరీరంలో ఉన్నవాడు శరీరాన్నే చూడగలడు కానీ ఆత్మను చూడలే కానీ ఆత్మలో ఉంటే శరీరాన్ని కూడా చూడగలవు కాబట్టి మన ప్రభు ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ అభిషేకం నీకు ఉంటే నువ్వు సర్వసత్యంలోకి నడుస్తావు అప్పుడు నువ్వు అన్ని వివేచించగలవు అన్ని గ్రహించగలవు అన్ని చూడగలవు ఇది దేవుని స్వరమా కాదా అని నువ్వు వినగలవు అప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకం మీకు పెట్టాలంటే ఆయన గొర్రెవైతే ను పరిశుద్ధాత్మ పొందుకుంటే నిజంగా ఆయన స్వరం వింటావు నువ్వు చూడండి ఆయన నుంచి వచ్చిన ఏ మాట నీకు వినడానికి గ్రహించడానికి ఉందంటే నువ్వు ఆయన గొర్రెవి కాదు ఈ శరీర సంబంధివి లోక సంబంధమైన అవి నీకు వినడానికి గ్రహించడానికి అవి నీకు ఎప్పుడు కష్టంగానే ఉంటది నువ్వు ఆత్మస్వరూపి అయితే చూడండి ప్రభు యొక్క పరిశుద్ధ ఆత్మ అభిషేకం నీకు ఉంటే నువ్వు సర్వసత్యంలోకి నడుస్తావు కాబట్టి మన ప్రభు ఏం చెప్తుడు వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను పరిశుద్ధ అభిషేకం ఉన్న భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియజేయగలరు ఈ శరీరకంగా ఉన్న వాడు ఏమి తెలియదు వాడు ఈ దినం ఎట్లా ఉందనే చూస్తాడు చూడండి మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్తే అందరూ దుఃఖంతో ఉన్నారు ఆయన శిష్యులు కానీ మన ప్రభు చెప్పిండా లేడా వాళ్ళకి వినడానికి కష్టం అనిపించింది దుఃఖపడ్డారు బాధపడ్డారు కానీ ఆ దొంగ ఎవడో మన ప్రభువు తెలుసు ఈ దినం నువ్వు దొంగవో నువ్వు జీతగాడివో మంచి కాపర్వో కూడా ఆయన ఎరిగిన దేవుడైనా కాబట్టి నీకు వినడానికి గ్రహించడానికి నీ కష్టంగా ఉన్నా కానీ మనకి కష్టంగా ఉన్నా కానీ ఆయన అన్ని ఎరిగిన దేవుడు కాబట్టి చూడండి మీలో నన్ను అప్ప చెప్తున్నాడంటే వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ దుఃఖం వచ్చింది బాధపడ్డరు కానీ అప్ప చెప్పేవాడు ఎవడు అలా ఉన్న దొంగ ఎవడు ప్రభువుకి తెలుసు నువ్వు కూడా ఆయన ఆత్మలో ఉంటే ఎవడు దొంగవాడు ఎవడు చూడండి నువ్వు గ్రహించగలవు కాబట్టి ఆయన మార్గంలో ఆయన సత్యంలో ఉంటేనే నువ్వు బ్రతుకుతావు ఈ ఉగ్రత దినాల నుంచి ఆయన మార్గంలో ఆయన సత్యంలో ఆయన జీవం నువ్వు లేకపోతే నువ్వు చనిపోక తప్పదు ఎందుకంటే అది ఆయన తీర్మానము అది ప్రణాళిక అది నిబంధన ఆయన నిబంధనని చరిపివేయడము ఆయన నిబంధనని అడ్డగించడము ఎవ్వరికైనా అసాధ్యమే కాబట్టి నువ్వు కాపాడుకోవాలనుకుంటే నీ ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటే నీ గొర్రెలను నువ్వేం చేయాలా నువ్వు వాళ్ళకి ఇలా రక్షణలోకి నడపాలి ప్రభులోకి అప్పుడు ఆ గొరెలు కాపాడబడతాయి కానీ నువ్వు ఆ పని చేయకుండా ప్రభుని అడ్డగిస్తే ప్రభు నీ మాట నా మాట మన మాట ఎవరి మాట వినడు కాబట్టి పరిశుద్ధుడా మహోన్నతుడా వేస్తా వందనాలు ప్రభా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభ అవును ప్రభా నాయన ఏవి నీ గొరెలు నువ్వు ఎరిగిన దేవుడు ప్రభ ఎవరు ప్రభా నైనా హృదయం శుద్ధి ఎవరు నీ సత్యంలో ఉన్నవాళ్ళు ఎవరు అపద్దికులు ఎవరు మోసగాలు ఎవరు నులివెచ్చగా జీవిస్తున్నారు ఎవరు తండ్రి ముసుకులేసుకొని జీవిస్తున్నారు ఎవరు ప్రభ గొర్రె చర్మం కప్పుకున్న ఉన్న వాళ్ళు ప్రతిదీ నాయన మీకు ఎరిగిన దేవుడో ప్రభ ప్రతి హృదయాన్ని ప్రతి మనిషిని పరిశీలించి పరిశోధించే దేవుడో ప్రభ కాబట్టి నీ గొర్రెలు నువ్వు ఎరుగుతావు ప్రభా నిజంగా నీ గొర్రెలైతే అవి కూడా నిన్ను ఎరుగుతాయి ప్రభ ఎందుకంటే ప్రభా నాయన పరిశుద్ధాత్మను వాళ్ళకి ధారాళంగా ఇచ్చినవు ప్రభ అవి పొందుకున్న గొర్రెలైతే నిన్ను చూడగలుగుతాయి ప్రభా నిన్ను చూడగలుగుతాయి గ్రహించగలుగుతాయి ఎందుకంటే సత్యాన్ని గ్రహించుతాయి ప్రభా పరిశుద్ధాత్మ ఉన్నవాడు సత్యాన్ని వివేచిస్తాడు ప్రభా అది లేని వాడు వివేచించలేడు ప్రభా అది లేని గ్రహించలేడు ప్రభా తండ్రి నీ స్వరం వాడికి కష్టంగానే ఉంటది ప్రభా కాబట్టి శరీర సంబంధమైన వాళ్ళకి నీ స్వరం కష్టంగానే ఉంటది కానీ ఆత్మ సంబంధమైన వాళ్ళకి ప్రభా నాయన అన్ని వివేచిస్తే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ప్రభా మాకు పరిశుద్ధాత్మ అభిషేకం మీరు ధారాళంగా ఇచ్చినారు మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తున్నారు ప్రభా ఆయన మీలో మమ్మల్ని అంటుకట్టి మాకు విత్తనం వేసినారు ప్రభ జీవం పెట్టినారు ప్రభ కాబట్టి ఈ విత్తనము ప్రభా ఈ సృష్టి అంతా ఈ వెలుగు ఈ లోకమంతా చీకటిని ప్రారదోరాల ప్రతి దుర్మార్గులను ప్రభ ప్రతి వంచకులను ఈ అబద్ధ బోధకులను వీళ్ళందరినీ నాయన పాతాలంలోకి ఆ దుర్మార్గులను నాయన మా పాదాలతో అనగదొక్కాల అలాంటి సేవా జీవితంలోకి ఎలాంటి పరిచర్యలోకి ఎంతో గొప్ప సేవ చేయాలా ప్రభానా మీరు అధికారం పొందినారు ప్రభ ఈ దినము అదే అధికారం మీరు మాకు తండ్రిగా ఉండి ఇస్తానంటున్నారు కాబట్టి ఆ అధికారం పొందుకొని ప్రభా ఈ లోకంలో ఉన్న గుడ్డి వాళ్ళందరికీ వాళ్ళ ఎదుట గొప్ప సూచక క్రియలు చేయాలా ప్రతి ఒక్కరిని నిన్ను మహిమ పరిచేలాగా వాళ్ళ ఆత్మీయ నేత్రాలకి కనుగుప్పు కలిగేలాగా మా సేవలో అలాంటి సేవలోకి ముందుకు నడిపించమని నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ సోత్రం ప్రాభా పరిశుద్ధిరా గొప్ప దేవ సర్వశక్తిమంతుడా నీకు వన్నా నిసయ అబ్రహాం ఇసాఖ యాకోబ్ లో గొప్ప దేవ నిన్న నీడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవ మహాగణ మహోన్నతుడ సర్వాధికారి సకల యుగములలో రాజైన దేవ పరిశుద్ధిర పరిశుద్ధిర పరిశుద్ధి నీకేశ్వరుతుడు సూత్రమైన గొప్ప దేవ ఈ దినవంతం మీ సాయం చేపించినైనా ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రాభ ప్రతి దాంట్లో నిర్మా ఘన విజయం అనిపిస్తున్నట్టు అని నీకు వందనాలు చెల్లించిన నీకే కృతజ్ఞత ఆశ్రతులు అర్పించుకుంటున్నదైనా గొప్ప దేవ మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మాకు అనుగ్రించినారు తండ్రి నీకే వర్ణాలిసయ్య నీకే సుఖులు సోతలు సమస్త ఘనత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహేశ్వర్యం యుగ యుగంలో నీకే కలువును కాక నా దేవ నా ప్రభా ఇక మధ్యకాల సమయంలో ప్రభావ నీకు సంధిలో మమ్మల్ని అర్పించినారు మీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచినందు ప్రతి దశలో ప్రభా మీకు మీ విజేత కలిగి సహాయపడండి గొర్రెలు కాపాడంటే ప్రభావ గొర్రెల కోసం ప్రాణం పెట్టేవాడు అని వాక్యం చెప్తుంటే ప్రభావ కాబట్టి ప్రభ ఈ లోకంలో ప్రభావ గొర్రెలను కోసుకుని తిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రభ అంత భయంకరంగా ఉన్నారు కానీ మేము ఆ తండ్రి మీరు ఏ రీతిగా ప్రభా గొరువుల కోసం మీకు ప్రాణాన్ని త్యాగం చేస్తున్నారు మీ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు ప్రభావ అలాంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రదిష్టమైన గొప్ప దేవన తండ్రి నశించిపోతున్న ఆత్మల పట్ల మేము భారం కలిగి ప్రభా అనేకులను ప్రభావించి నడిపించాలా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలా నమ్మిన వారిని శిష్యులు చేయాలా సమస్త జన్లు శిష్యులు చేయమన్నారు వాతిసంలోకి నడిపించమన్నారు ప్రభా యేసు క్రీస్తు నామవున్న ప్రభావ అలాంటి మేము అందరం ముందుకు పోవాలన్నా సహాయపడమని ప్రదిష్టమైన భయంకరమైన శ్రమల కాలం మేము ఉంటున్నాం ప్రభావ దేని విషయంలో మేము జయించి ముందుకు పోవాలా ప్రభ ఎందుకంటే మీరు జయించినందు లోకాన్ని కాబట్టి మేము కూడా మీ బిడ్డలమైన మేము కూడా జయించి ముందుకు పోవాలా ప్రతి దాంట్లో విజయం పొందాలా నిర్లక్ష్యం కలగొనకున్న ప్రభావ లేదా నిరు చాపడకున్నాం విశ్వాసంతోనే మేము ముందుకుకోవాలి ప్రవ్వా అయినా మాకు ఇచ్చిన పదిని మీద సంపూర్ణ మొగించుకోవాలి ఈ లోకంలో ప్రవ్వ అలాంటి సేవా జీవితంలోకి మమ్మల్ని అందరూ నడిపించండి డైలీ మీరు తాకండి బలపరచండి వాకింగ్ చేతి ఇంకా మీరు బలపరచండి ఇంకా అనేకమైన మార్మాలు బయలుపరండి నూతన అభిషేకం దయచేసి ప్రతి చోట మీ కొరకు శాశనం పెట్టుకునే కుటుంబంలో శాంతి సంబంధం దయచేయండి ఆర్థికంగా మెరుగుపచ్చి ప్రతి కష్టం నష్టం చూడాలని గురించి మీకొరకు శాసిన పెట్టుకోమని ప్రాదిష్టమైన సంతాన చుట్టు అగ్నికంచే ప్రాదిష్టమైన కేబీపీఎం గ్రూప్ ఉన్న ప్రతి బ్రదర్స్ ఇస్తారు అందరూ మీరు ఆశ్రయించండి నూతనంగా అభిషేకించి మీకొరకు గొప్ప సాక్షిని పెట్టుకోండి వాళ్ళ పరిచయం ఇంకా మీరు ఫలవంతం చేయండి అది ఫలించాలా వృక్షమే మహావృక్షం కావాలా అనేకులను ప్రవహించేంత నడిపించాలా అంటే సేవలు వాళ్ళందరూ నడిపించండి బలపరచండి మంచి ఆరోగ్యాలందరికీ అనుగ్రించండి శ్రమల కాలంలో ప్రవ ఎవరు కూడా ప్రభావ కదిలింపగడకుండా మేము ఏ స్థితిలో పిలబడినా మా పిలుపు తగినట్టు ప్రభావ మీ కొరకు మేము జీవించాలా మా పిలుపు మా ఏర్పాటు ప్రతి క్షణం మేము నిత్యం చేసుకోవాలా దశలో ప్రభావ నేను మహేమ మహిమపరచాలా మీ నామాన్ని హెచ్చించాలా అనీకులు మేము చూపించాలా మీ రక్షణ నడిపించాలా అలాంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిష్టమైన చంద్రశేఖర ముట్టని ప్రభావ అందరికి మంచి ఇంకా ప్రభావ మీ సముచిమైన జ్ఞానం చేతి కనిపండి అనేక మంది విషయాలు మాకు బయలుపరిచే మేము ప్రార్థ్యమైన మీ ఆత్మకార్యం జరిగించండి అన్నకు మంచి ఆరోగ్యం తెచ్చేయండి ప్రతి ఆటంకాలను కొట్టిమేమో ప్రార్థిష్టమైన ఉద్యోగ స్థలంలో ప్రతి దశలో ప్రభావ ఆటంకాలను కొట్టిమేమే ప్రార్థిష్టమైనా మీరే గొప్ప కార్యం అన్న కుటుంబ చుట్టూ అగ్నికంచి ప్రభావ ఇద్దరు పిల్లలు మీరు దీవించి ఆశ్రయించ నూతనంగా అభిషేకించి మీరు గొప్ప సాక్షిని పెట్టుకోండి వాళ్ళ చదువులు ఉద్దేశ ఉద్యోగాల ప్రభ ఫలభరితంగా ఇంకా ఉన్నత స్థితి లేవనైతే మీ కొరకు పెట్టుకోండి సిస్టర్ మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి పలు కొరకు చేత నింపండి ప్రభావా ఇంకా ప్రభావ మీ సేవలు ఇంకా బలంగా వాడుకొని అనేక చోట్ల మీ స్వాార్థ ప్రకటించాలని మీరు ఏవైతే మీరు వాడుకోండి అన్న బంధువులు ప్రభ కుటుంబాలు అందరూ ప్రభ సరస్తిలకు మీరే సహాయపడండి ప్రతి ఆటంకాలు కొట్టివేండి ప్రభావ ఈ చివరి కాలం మేము ఉంటుందిగా ప్రభావ ఓ దేవా దేవా ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా వాడు సైతాన్ని వాడు కుయుక్తుల మీద పడుకున్న వాడు మోసం మీద పడుకున్న ప్రతి దశలో మీరు జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే మోస పరివే కాలం ఇది ప్రవ ఓ ప్రవ అక్కడ విస్తరించిన కాలం మేము మీకు ప్రేమ మేము చలారిపోకుండా ఆ కలవరిశిలో మీరు చెప్పిన ప్రేమను మేము అరుదలు నింపుకొని ప్రతి క్షణం ఆ ప్రేమను మేము అనేకలు ప్రకటించాలా మీ చెంత నడిపించాలా అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించండి నా తండ్రి నా దేవానికి వర్ణాలిసయ్యా ఇక దీనివంతా మీరే మాకు సహాయకులు నడిపించి ప్రతి దశలో ప్రవర్తనలో మీరు మాకు సహాయకులు నడిపించి మీ ఆత్మ మీ ఆత్మ సహాయం మాకు నా దేవ నా మీరేమో నడిపించింది నామాన్ని మేము తెచ్చుకొని ఈ రాకవర్గంలో అందరినీ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ పరిశుద్ధు వన్ మీకు వననాలనైనా కృపగల దేవ మీకే స్తోత్రాలు ఈ ఉదయ కాలం కాచి కాపడది మీకు ఎంతో వదనాలను అయినా చెప్పి సువార్త ద్వారా మీరు మా తను మాట్లాడినారు ప్రభావ మేము గ్రహించగలుగుతున్నాం తండ్రి అవును ప్రభా మీకు వేరే ఒక మంద బయట కలగన్నారు ప్రభా లోపల మంద బయట మంద రెండు కలవాల్సిందే మంద ఒకటే కావాల్సిందే కాపడి ఒకటే అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు దాన్ని కానీ ప్రభా లోపల మందలకి మేము పరిచయం చేస్తున్నాం కానీ మందని మేము పట్టించుకుంటలేం ప్రభావ మనకు క్షమించమని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది ఆ రీతిగా ప్రభా మిమ్మల్ని తెలుసుకోకుండా మార్గిస్తున్నారన్నారు కనబోతున్నారు ప్రభావ ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా మీ సన్నిధి నుంచి వచ్చింది కానీ ఈ లోకంలోకి వచ్చినా కన్నీ నారకంగా పోతున్నాయి ప్రభు ఒక ప్రభు కనుకరించండి క్షమించండి ఏ రీతిగా అన్నిలకు మేము సువార్త ఆ జ్ఞానం మాకు కనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం రీతిగా సత్యాన్ని వారిని ప్రేమ ప్రేరేపించాలా ఏ రీతిగా వాక్యాన్ని విశదీకరించాలా మీ త్ మేము చూపించాలా కలవర్సలో చూపించిన ప్రేమని వాళ్ళు ఎట్లా గ్రహించాలా అటువంటి జ్ఞానం ఆ నెలని ఏ రీతిగా విచితంగా నడిపించాలో అటువంటి జ్ఞానం మాకు అందరికి కనుగ్రహించి ప్రవ్వ అటువంటి సేవలు నడిపించమని ప్రార్థిస్తున్నాం మా చుట్టుపక్కల మేము ఉద్యోగం చేసే స్థలంలో ప్రతి స్థలంలో వారు ఉన్నారు లోపలికి రావాలా ప్రభా మాది గొర్రెల కాపర్ లాగా మీరున్నారు అవును ప్రభా మమ్మల్ని కూడా ఈ లోకంలో కాపర్లాగా తయారు కానీ మేము ఏ గొర్రెలను కూడా పోషిస్తలేము ప్రభావ క్షమించమని ప్రార్థిస్తున్నాం జ్ఞానం అనుగ్రహించండి ధైర్యం అనుగ్రించండి దానికి తగిన అభిషేకం అనుగరించండి ముందుకు పోయి అనేక గొర్రలను మేము పోషించాలా వాటికి తాజా మన్నా తినిపాల మంచి గడ్డి దినిపించాలా మంచి నీటిగా తీసుకెళ్ళాలా ప్రభా అటువంటి జ్ఞానం మాకు నడిపించండి ప్రభా నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మీరు అక్కడ వరకు ముఖ్యంగా బ్రదర్స్ అందరూ ప్రభావితి వెళ్తున్నారా ఆ యొక్క ట్రైబల్ బెడ్స్ అలా సువార్థ ప్రకటిస్తున్నారని మీరు అద్భుత కార్యం జరిగించండి అనేకలను రక్షణ కనిపించండి ప్రతి ఆటంకాన్ని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి చీకటి దురాత్మ శక్తులను బంధించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని తిరిగి సురక్షంగా సిటీకి తీసుకొని రమ్మని అనేకులను ఇంకా ప్రేరేపించి ప్రోత్సహించి అనేక ప్రాంతాలను నడిపించమని ఏ స్వీకరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ పరిశుద్ధుడా ప్రేమ దేవా దేవ జీమగల తండ్రి ఏసయ మీకు వందనాలు స్థుతులు స్తోత్రం ప్రాభ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వలోక సృష్టికర్తమైన దేవ మా ప్రియ పరలోకపు తండ్రి మీ పాదాలకు వందనాలు ప్రభావ నేను గడిచిన కాలం అంతా ప్రభావ కాచి కాపాడి తండ్రి మీరు ఎక్కడ చెప్పిన భద్రపరిచిన తండ్రి నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం ధ్యానించుటకు నేను ఈ స్వరం మీరు ఇంటికి మీరు ఇచ్చిన గొప్పదే మీకు వేలాది వందనాలు ప్రభావ కృతజ్ఞతలు స్తోత్రం జల్లించుకుంటున్నాం తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో వ్యేగంలో మీకే కలుగును కాక అలని ఐదు వే తండ్రి ప్రభావ మధ్యాహ్న కాలంలో మాట్లాడినారు ప్రాభా అవును మీరు మంచి కాపరి ప్రాభ ఆయన మీ మీ గొర్రెలను కాపాడుకోవడానికి ప్రాభ మీరు ఆ రక్తం కార్చినారు ప్రాభా ఆ తండ్రి వారందరికీ నాయన మీరు విడుదల కల్పించినారు ప్రాభా ఆ తండ్రి నాయన మీరు జీతగాడు లకన్నా తండ్రి ఈ గల్ యుగంలో ఎంతో మంది ఉన్నారు ప్రభా నా తండ్రి నా ప్రభా వారందరినీ ప్రభా నా తండ్రి వారందరినీ మేము హెచ్చరించాలా ప్రాభ నా తండ్రి మేమంతా కూడా మంచి కాపర్లుగా మారాలా ప్రభావ మా వాళ్ళందరినీ ప్రభావ మీరు కాపర్లుగా పెట్టినారు ప్రాభ నా తండ్రి మా మా అందరికీనైనా మీరు బరువులు కూడా పెడుతున్నారు ప్రభా తండ్రి వాటన్నింటినీ మేము తండ్రి ఎక్కడ కూడా తప్పిపోకుండా ప్రభావ ఎక్కడ కూడా చూపించకుండా ప్రభావ జాగ్రత్తగా తండ్రి మేము బాధ్యతను పాటించాలా ప్రభావ నా తండ్రిని నైనా మీ సేవలో ముందుకు సాగాల ప్రభావ అనేక గొర్రెలని ప్రభావ మందులకి చేర్చాలా ప్రభావ నా తండ్రి నైనా ఈ రోజు చిన్న మందనే కాస్తుండొచ్చు ప్రభావ తన గొప్ప మందన మేము కాయబోతున్నాం ప్రభావ నా తండ్రి అనేకుల్ని ప్రభావ నా తండ్రి మీ యొక్క మందలోకి మేము చేర్చాలా ప్రభావ అన్యులే కాని ప్రభావ ఎవరైనా ప్రభా తండ్రి మేము చేర్చాలా ప్రాభ నా తండ్రి వాళ్ళందరినీ ప్రభావ దారి తప్పపోతున్న వాళ్ళందరినీ ప్రభావ ఒకటిగా చేర్చాలా ప్రభావ నా తండ్రి అటువంటి జ్ఞానం మాకు దయచేయం ప్రభావ నా తండ్రి అతని ఈ రోజు నా తండ్రి వాక్యం చెప్తున్నాను స్వీకరించలేని స్థితిలో ఉంటున్నారు ప్రభావ ఎంతో మంది ప్రభావ నా తండ్రి అవినీస ప్రభావ వారికి ఆయన కనువిప్పు కలగల వాళ్ళ ఆత్మీయత తెరవబడాల ప్రభావ నా తండ్రి అటు రీతిగా మాకు ప్రతి ఒక్కరికి నైనా వారి యొక్క మెంటాలిటీని తండ్రి ఏ రీతిగా ఉందర్థం చేసుకునే ప్రభావ వారిని ఏ రీతిగా మీ యొక్క వాక్యం ద్వారా వాళ్ళని ఏ మీ దగ్గరకు తీసుకుని రావాలో ప్రభావం మా అంటే జ్ఞానం అనుగ్రహించండి తండ్రి నీ వాక్యం ద్వారానేది సాధ్యం ప్రభావం ఎందుకంటే ఆ వాక్యంలోనే జీవం ముందు ప్రభావం తండ్రి జీవమైన వాక్యం వాళ్ళ హృదయంలోకి వెళ్ళి నైనా కార్యసిద్ధి కలిగే చేయట్లాగా లాగిన ప్రభా మన తండ్రి మమ్మల్ని సిద్ధ పరిచమని తండ్రి అటువంటి జ్ఞానం మా అందరికీ అనుగ్రహించడం మన ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభ అదే రీతి నా తండ్రి ప్రభా ఎంతో మంది నాయన ఈ దిన ప్రభా ఎంతో మంది నాయన నిరాశ్రాయాలుగా ఉండిపోయినారు ప్రభా ఎంతో మంది నాయన ఎన్నో ఇబ్బందులు వెళ్తున్నారు ప్రభా వైరస్లతో ప్రభా ఆయన వైరస్ వైరస్ వైరస్ బారిన పడి నా తండ్రి ఆత్మీయులను కోల్పోయి ఏవేవోనైనా ఎన్నెన్నో బంధకాల్లో చిక్కుకొని ప్రభా అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్న తండ్రి ఆయన తిండి కూడా లేని స్థితిలో ఎంతో మంది నిరాశ్రయాలుగా ప్రభావి ఉన్నారు ప్రభా వారందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారికి కావాల్సిన తీర్చండి తండ్రి ఆయన వారిని పోషించే దేవుడు నీవే ప్రభా నా తండ్రి మీరే పోషించమని ప్రార్థిస్తారు ప్రభా తండ్రి మధ్యాహ్నం కల సమయంలో పాల్గొన్న ప్రేర్ లో పాల్గొన్న గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ వారందరినీ తండ్రి మీరేనాయన వారందరికీ మీరు తోడైనాడు ప్రభా మీరే వారి ప్రతి చోట శాంతి సమాధానం దయచేయండి ప్రభా ఆ తండ్రి ప్రతి చోట మీ సాక్షులు నిలబెట్టండి నాయన మీ గొప్ప సేవ వాళ్ళందరూ చేయాలా ప్రభా నన్న మీరే కాపాడండి ప్రభావ ఏ తెలు వద్ద చేయకుండా నాయన ఏ దుష్టుడు వారిని ఆటంకించకుండా ప్రభావ మీరే వారి చుట్టూ కంచకాలు దయచేయండి ప్రభా అదే రిజితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ మీ స్వరం వినిపించిన తెలియ ప్రార్థిస్తున్నాను ప్రభా ఆ తండ్రి బ్రదర్ ని మీ యొక్క బలపరచండి ఇంకా అనేకమైన సత్యాలు చెప్పాల ప్రభా మీ యొక్క వాక్యం చేయాల గొప్పగా సేవ చేయాలా మీరే కార్యం జరిపించి తండ్రి తనకున్న ప్రభా ఏ సమస్యలోనూ దూరపరచండి తండ్రి నా వర్క్ విషయంలోనే కానీ ప్రభా ఆఫీస్ విషయంలోనే ఇంట్లోనే కానీ మీరే తోడయండి ప్రభా ఇంట్లో మీరు శాంతి సమాధానం దాయించండి ఇదిగో సేవకు బయలుదేరుతుండే ప్రభావ మీరే గొప్ప కార్యం జరిగించండి గొప్ప కార్యాలు సూచ్యక్రియలు జరిపించండి ప్రభావ అనేకుల తండ్రి నాయన మీ యొక్క మీ తట్టు తిరిగిన ఆయన వాళ్ళున్న ప్రభా బంధకాలు విడిచిపెట్టి వాళ్ళున్న పాపకు జీవితాన్ని విడిచిపెట్టి రావాలో ప్రభా ఆ రీతిగా తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభావ అదే రీతి నా తండ్రి మీవరైతే బ్రదర్స్ నా తండ్రి నాయన మీ స్వార్థ పరిచయం నిమిత్తమైన తండ్రి అటవీ ప్రాంతాలకు వెళ్తున్నారా ప్రభా వారందరినీ బట్టి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా మీరేనైనా ఆ యొక్క వాతావరణ పరిస్థితుల్ని నేను అక్కడ ఉన్న దురాత్మల్ని పారదోరండి ప్రభా వాతావరణ పరిస్థితులు మీ అదుపులో తీసుకొచ్చుకోండి ప్రభా ఆయన అనేకలుగా సువార్త వెళ్ళాలా ప్రభా ప్రతి ఒక్కరిని ఆయన నీ యొక్క సమర్థవంతమైన వాక్ అక్కడ పనిచేయాలా ప్రభావ ప్రతి ఒక్కరిని మిమ్మల్ని ఎరిగిన వాళ్ళ జీవితాలు మీకు సమర్పించాలా ప్రభా ఉత్త చేతులతో రావడానికి వీల్లేదు ప్రభావ నా తండ్రి మీరు నీకు విలువైన అర్పణలు తీసుకొని వచ్చినా మీరే సాయం దయచేసి ఆయన వాళ్ళ ద్వారా గొప్ప సేవ అక్కడ జరిగించమని ఆయన మేము ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభావ ఇది నా తండ్రి ఈ మధ్యాహ్న కాల స్థలంలో ఆయన ఇంత గొప్పటి ధాన్యత మాకు అనుగ్రహించినయన మీ స్వరం వినిపించినందుకు మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు సూత్రాలు చెల్లించుకుంటూ ఆ దృఢనీసుక్రీస్తు పరిశుద్ధ నమం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ప్రభా పరిశుద్ర వేసే కృప్పయ్యడం మీకు వందనాలు ప్రభా వేసు క్రీస్తు నామం బట్టి రాజా వాక్యం చేత మీరు మాతో మాట్లాడనారు ప్రభా వాక్యాన్ని ప్రతి ఒక్కరి నీరు కట్టి పాలింపు మీరు దయచేయండి ప్రభా మా గోరెలా మంచి కాపరి మీరే వేసే ప్రభా మేము మీ స్వరమే విని నడవాలా రాజా ఎవరి స్వరం విని నడవడానికి వీలేదు ప్రభా మీ స్వరం వినాలి అంటే ప్రభా మీ ఆజ్ఞలను పాటిస్తూ ప్రభా మేము ముందుకు నడవాలా మరి ముఖ్యంగా మీ యొక్క ఆత్మను పొందుకొని వంటనే మీ స్వరాన్ని వినగలుగుతాం ప్రభావ అలాంటి పరిశుధాత్మ ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి అలాంటి అభిషేకం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభావ ఏ అంత్య దినాలలో ప్రభా మేము సిద్ధపరచాలా మేము కూడా సిద్ధపడి ఉండాలా ప్రభా సహాయపడండి వేసే ప్రభా గొప్ప దేవుడు ప్రభా సత్య స్వరూపివి ఆకాశాన్ని భూమిని సృపించిన మహా గొప్ప దేవుడు మా రక్షకా మా నిరీక్షణ మీరే సుప్రభా ఆది అంతము మీరే ప్రభా మీకు వందనాలనైనా మేము మిమ్మల్ని వెంబడించాలా ప్రభా మీ పరులోకి జ్ఞానం చేత నడిపించండి సుప్రభ మా మార్గం మా సత్యం మా జీవం ఏసయ్యం మీరే ప్రభా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ప్రభా మమ్మల్ని నడిపించండి అయ్యా మీ నామం మహిమార్థమయ్యే ప్రభా ఏసయ యుగ యుగములకు మీ నామంకే మహిమ కలుగును గాక ఎల్లప్పుడూ మీరే హెచ్చింపబడాలా ఎల్లప్పుడు మేమే తగ్గింపడాలా ప్రభా అదే లో రాజ మీకు వందనాలు ప్రభా మీరు అక్కడ సమయంలో ప్రభా ఇంకెంతమంది అయితే వాళ్ళ జీవితాలను మీకు సమర్పించుకోలేదో ప్రభా వారితో ప్రభావ మీరు ప్రేరేపించండి ప్రభా వారితో మీరు మాట్లాడండి ప్రభావ మీ కృపలు మీ కనికరంలో దేవ వారితో మీరు మాట్లాడి ఓ జీవితాలను మీకు సమర్పించుకుని వాళ్ళ ఒక జ్ఞానం వారికి దయచేయండి ప్రభావం మీకు సమర్పణ లేని జీవితం ప్రభా జీవితమే కాదు బ్రహ్మ దేవాదే వాళ్ళు తెలుసుకొని వాళ్ళ జీవితాలను మీకు సమర్పించుకొని మీ నామ మహిమార్థమై బ్రహ్మ ముందుకు నడవాల ప్రతి ఒక్కరు కూడా రాజా స్వార్థపూరితమైన సేవ స్వార్థపూరితమైన ప్రార్థన ఎవరు కూడా చేయడానికి వీలదు బ్రహ్మ మీ కొరకే ప్రభా రోషం కలిగి ప్రభు మీ సేవని కొనసాగించాలా ముందుకు అలాంటి అభిషేకం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి బ్రహ్మ ఏసే ఆ గొప్ప దేవా మీకు వందనాలు ప్రభ మీరే గొప్ప ఆత్మకార్యాన్ని మీరు జరిగించండి ప్రభ మీ నామంకే యుగ యుగములకు మహిమ కలుగుని లాక ఏసు క్రీస్తు మహిమ వేల నామం ప్రార్థన చేస్తుంటారు ఆ మేన్ మన ప్రభు ఏసు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో నిన్న దాకా ఆ మేన్లాడద ప్రైజ్ <tries> లో <tries tries> <ron. tries>